దూరా ప్రప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తడం అహమి నాశ భాజీ అహమహంతయ స్ఫురస్వయం పరమ పూర్ణసత్స్వయం ఇదహం పద ఆలనకేపీలయ సత్త सर्व <coughs> <coughs> अनर्थाल सर्व उपद्रवाल अहं भावने कई अद अहंकार मन दहमभावन एला कलंटे दी आधार होने के अहम स्वरूपमेंद దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేకపోవడం చేత అహంభావన కలిగింది కాబట్టి దానికి ఆధారంగా ఉండేటువంటి స్వరూపం ఆత్మ కాబట్టి ఆత్మ యొక్క అజ్ఞానం చేత అంటే ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం మన దగ్గర ఉండడం చేత ఈ అహంభావన అనేటువంటిది కదిలింది దీనివల్లనే సమస్తమైనటువంటి భావాలు మన నుంచి కదులుతున్నాయి అజ్ఞానం అనేటువంటిది మధ్యలో కొని తెచ్చుకున్నది కాదు బాగా ఆలోచిస్తే మనకు పుట్టుకతోనే అజ్ఞానం ఉంది దేనికి సంబంధించిన అజ్ఞానము అని ఆలోచించినప్పుడు ప్రపంచంలో అనేక విషయాలకు సంబంధించిన అజ్ఞానం ఉంది అంటే పుట్టిన ప్రతి బిడ్డకి ప్రపంచానికి సంబంధించిన పూర్ణ జ్ఞానం లేదు కాబట్టి ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి అంటే అవి ఉన్నవి వాటికి సంబంధించినటువంటి అజ్ఞానం మనకుంది అట్లాగే మనకు సంబంధించినటువంటి అజ్ఞానం కూడా మనకు ఉంది పూర్ణంగా కాబట్టి నేనెవరో నాకు తెలియడం లేదు ఈ ప్రపంచం ఏమిటో నాకు తెలియడం లేదు కాబట్టి ప్రపంచానికి సంబంధించిన అజ్ఞానము నా దగ్గర ఉంది అట్లాగే నాకు సంబంధించినటువంటి అజ్ఞానం కోహం అహం కహ నేనెవరు అనేటువంటి విషయంలో ఒక స్పృస్పష్టమైనటువంటి అవగాహన నాకు లేదు కాబట్టి నేను ఉన్నాను అహమస్మి అనేది నాకు తెలుసు కానీ ఎలా ఉన్నాను అనేది నాకు తెలియకపోవడం చేత నాకు సంబంధించిన అజ్ఞానం కూడా ఉంది కాబట్టి ఈ అజ్ఞానం కనుక లేకపోతే మనం మనం చూసాం అహమే నాశబాజీ అన్నప్పుడు అహం నశించుకోవడం అంటే అహంలో ఉండేటువంటి అజ్ఞానం నశించడము అని అర్థం కాబట్టి ఆ అహలో ఉండేటువంటి అజ్ఞానం నశిస్తే నువే ఆత్మ అయిపోతావు సరేనా అజ్ఞానం ఉన్నంత వరకు సరేనా నేను నేను ఆత్మని అనేటువంటి ఎరుక నీకుండదు బాగా క్లియర్గా పెట్టుకోండి మనసు అజ్ఞాన యోగాత్ పరమాత్మన స్థవ శంకర అజ్ఞాన యోగాత్ ఈ అజ్ఞానంతో కలిసి ఉండడం చేత దాని ప్రభావం చేత అజ్ఞాన యోగాత్ పరమాత్మన అంటే పరమాత్మన తవ నువ్వెవరో కాదు ను సాక్షాత్ పరమాత్మవే నీవు పరమాత్మవే ఆత్మవే పరమాత్మన తవ తవ నీ యొక్క కాబట్టి అజ్ఞాన యోగాత్ పరమాత్మన స్థవ సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి నీవు ఎందుకంటే ఆత్మే పరమాత్మ కనుక కాబట్టి నీవు ఆత్మవే కాబట్టి నువ్వు పరమాత్మవే అటువంటి నీకు అజ్ఞాన యోగాత్ ఈ అజ్ఞానంతో కలిసి కలిసి ఉండడం చేత అనాత్మబంధ అజ్ఞానయోగా పరమాత్మనస్తవ అనాత్మబంధ ఏదైతే ఆత్మ కాదు దానితో నీకు సంబంధం ఏర్పడింది తదే సంస్ృతి తత్వ అది తత్వ అది సంస్ృతి సంస్కృతి అంటే సంసారము అని అర్థం సంసారం అంటే జననమరణ చక్రం కాబట్టి చావు పుట్టుక చావు పుట్టుక ఇదంతా కూడా ఎందుకు కలిగింది అంటే ఈ జీవ భావన ఈ జీవ భావన ఏంటి తాను ఏదైతే కాదో దాంతో సంబంధం కలిగి ఉండడం కాబట్టి తాను ఆత్మయ్య ఉండిన పరమాత్మన తవ అజ్ఞాన యోగాత్ క్లియర్గా పెట్టుకోండి అజ్ఞాన యోగాత్ పరమాత్మనస్తవ అనాత్మబంధ ఏదైతే ఆత్మ కాదో దానితో నీకు సంబంధం ఏర్పడుతుంది తతఏవ తతఏవ అదే సంస్కృతి సంస్కృతి అనేది సంసారం సంసారం అంటే జననమైన సంసారం ఈ చావు పుట్టుకలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి అంటే దీనివల్లనే వచ్చాయి కాబట్టి నీవు పరమాత్మవే చూడండి క్లియర్గా నీవు శంకర నీవు పరమాత్మవే కానీ అజ్ఞాన యోగాత్ ఎప్పుడైతే దానికి సంబంధించి నేను పరమాత్మ అనేటువంటి జ్ఞానం నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం నీకు లేకుండా పోయిందో అజ్ఞాన యోగాత్ జ్ఞానం లేనప్పుడు ఉండేది అజ్ఞానమే కనుక దానివల్ల అనిత్య సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి అనిత్య సంబంధాలు ఏదంటే అనాత్మ సంబంధము ఏదైతే ఆత్మ కాదో దాంతో నీకు సంబంధం ఏర్పడుతుంది దానివల్ల జీవభావన ఏర్పడిపోతూ ఉంది దీనివల్ల తతయువ సంస్కృతి సంస్కృతి అంటే సంసారం అని అర్థం జనమరణ రూప సంసారం ఈ విధమైనటువంటిదంతా కూడా ఈ సుడిగుణంలో పడిపోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏం కావాలి మనకు నీవు సాక్షాత్ ఆత్మవే పరమాత్మవే కానీ ఆ జ్ఞానం లేదు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల దానికి ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం ఉంది అజ్ఞాన యోగాత్ ఆ అజ్ఞాన యోగంతో కలవడం వల్లనే అనాత్మ బంధ ఆత్మ కాని నీకు బంధం ఏర్పడుతుంది తదేవ సంస్కృతి క్లియర్ తయో శంకర సేమ్ తయోర్వివేకోదిత బోధవన్ తయో ఉభయో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఏది ఆత్మ తెలుస్తూ ఉంది ఇక్కడ అనాత్మ తెలుస్తూ ఉంది తయోహో వివేక అంటే ఆత్మ అనాత్మ వివేకం ఏది ఆత్మ ఏది అనాత్మని కనుక నువ్వు వివేకం చేసినట్లయితే తయోర్వివేకోదిత బోధవణి ఈ బోధ ఏదైతే ఉందో ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటిది తయోర్వివేక బోధవన్ వన్ అంటే అగ్ని కాబట్టి ఈ యొక్క ఆత్మనాత్మ వివేకము అనేటువంటి జ్ఞానాగ్ని అది అగ్ని వివేకోదిత బోధవన్ ఎప్పుడైతే ఈ జ్ఞానం వల్ల ఈ జ్ఞాన అగ్ని కలిదిలిందో అజ్ఞాన కార్యం ప్రదహేత్ సమూలం అజ్ఞాన కార్యం ఏదైతే ఉందో అంటే అజ్ఞానం వల్ల ఏదైతే మనకు తయారైందో సంసారము దీన్ని ప్రదహేత్ ప్రకర్షేణ దహేత్ చక్కగా దగ్ధం చేసేస్తుంది దాన్ని జ్ఞానం అనేటువంటి అగ్ని దాన్ని దగ్ధం చేస్తుంది అజ్ఞాన కార్యాన్ని ఎంతవరకు ఇప్పుడు మనం చూస్తుంటాం ఒకచోట ఏదన్నా గనక తగలబెడితే అదంతా బూడిదైపోతుంది కొంతసేపటికి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ మొక్కలు వస్తూ ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే అది సమూలంగా దగ్ధం కాలేదని అర్థం ఇది అట్లా కాకుండా తయో ఉభయో అంటే ఆత్మానాత్మ వివేకనోహం రెండు ఆత్మానాత్మవి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో తయోర్వివేక ఉదిత దానివల్ల జనించినటువంటి కలిగినటువంటి అగ్ని జ్ఞానాగ్ని ఏదైతే ఉందో ఇది అజ్ఞాన కార్యం ఏంటి సంసారమే కాబట్టి అజ్ఞాన అజ్ఞానం కారణం సంసారం కార్యం జనన మరణాలు కారణ కార్యమవుతూ ఉన్నాయి కాబట్టి అజ్ఞాన కార్యం ప్రదహేత్ సమూలం అది సంపూర్ణంగా దగ్ధం చేసేస్తుంది మళ్ళీ అజ్ఞానం వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది ఈ దుఃఖమయమైనటువంటి సంసారంలో నుంచి మనం బయటపడుతూ ఉంటాం కాబట్టి ఆత్మ యొక్క అజ్ఞానం ఇప్పుడు ఉండడమే సంసారానికి కారణం సింపుల్ మరి అది పోవాలి అంటే నాకు ఈ దుఃఖం పోవాలన్నావు అనుకోండి సంసారం ఉన్నంత వరకు దుఃఖం పోదు సంసారం ఎప్పుడు పోతుంది జనమరణ చక్రాలు అజ్ఞానం ఉన్నంత వరకు సంసారం ఉంటుంది కాబట్టి సంసారం పోవాలి అంటే అజ్ఞానం పోవాలి అజ్ఞానం ఎట్లా పోతుంది దేనికి సంబంధించిన అజ్ఞానం మనకుంది ఆత్మకు సంబంధించిన అజ్ఞానం మనకుందనక ఆత్మకు సంబంధించిన జ్ఞానం వల్లనే ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది అది ప్రధేత ఈ ఆత్మానాత్మ జ్ఞానం వల్లనే పోతుంది కానీ ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేదు ఈ వివేక బోధ కలగాలి దీనివల్లనే బోధ ఉంది అలాగే మొన్న మనం చూసాం నువ్వు ఎంతైనా సరే విచారం చేయగలవు గాని అహం వృత్తి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రథమ వృత్తి అహం వృత్తి ఏదైతే ఉందో అక్కడ నువ్వు విచారం చేయలేవు ఎందుకని అక్కడ విచారం చేయవలసింది తానే అహం వృత్తి ఏదో అదే విచారం చేయవలసింది కనుక అక్కడ నీవు నీకుగా చేసేటువంటి విచారం ఏదైతే ఉందో ఇది ఫలించదు కాబట్టి ప్రమాణ విచారమే ప్రధానంగా ఉంది కాబట్టి ప్రమాణ విచారంలో గురుముఖత కూర్చొని మన శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో ఏం జరుగుతుందంటే ఆత్మ ఆత్మగా అనాత్మ అనాత్మగా తెలుస్తుంది నెంబర్ వన్ ఇంకా ఏంటంటే ప్రమాణ విచారంలో ఉన్నదంతా ఆత్మే కనుక ఆత్మ ఆత్మగా అనాత్మ అనాత్మగా తెలుస్తుంది కానీ ఉన్నది ఆత్మే కదా కాబట్టి అనాత్మ కూడా ఆత్మే కాని ఆత్మ అనాత్మ కాదు అనేది కూడా తెలుస్తుంది దట్ ఈస్ ప్రమాణ విచారం ఇది జరుగుతూ ఉంది కనుక ఇదే బోధ ఇది ఆత్మబోధ ఇక్కడ జరిగేది ప్రమాణ విచారం ఈ ప్రమాణ విచారం వల్లనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది కానీ ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశమే లేదు ఇక్కడ కలిగేటువంటి జ్ఞానం దేనికి సంబంధించిన ఆయన అహం వృత్తికే అహం స్వరూపానికే అహం స్వరూపానికి అంటే నేనెవరు నా స్వరూపం నాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అహం స్వరూపం కదా అది విచారం ప్రారంభం ఉంది ఇప్పుడు నెక్స్ట్ శ్లోక అది విగ్రహేంద్రియ ప్రాణధితమహ ప్రణధీతము నాహమేకసత్ తజ్జం హ్యసత్ నాక్యసత్ విగ్రహేంద్రియా ప్రాణీత నాహమేకసత్ తజ్జడంసత్ కాబట్టి అహంస్వరూపాన్ని చూడు మెట్టుకు మెట్టుగా తీసుకెళ్తున్నాడు ఈ ప్రపంచం ప్రపంచంలో ఉండేటువంటి వస్తు సముదాయం వీటికి సంబంధించిన జ్ఞానం ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఇంద్రియాల ద్వారా అందుతూ ఉంది దీనిని వృత్తులు తెలుసుకుంటూ ఉన్నాయి వృత్తులు మనసులో ఉన్నాయి ఆ మనసులో ఉండేటువంటి వృత్తుల్ని కూడాను అహం తెలుసుకుంటూ ఉంది అహం అహం భావన ఈ అహం భావన అనేటువంటిది అహం స్వరూపం వల్ల కలిగింది దాని నుండే ఇది వచ్చింది కాబట్టి ఈ అహం భావన ఏమిటో విచారించమన్నాడు అది మానసంతో కిం మార్గనే కృతే నైవమానసం మార్గ ఆర్జవాత్ అసలు అహమే లేకుండా పోతుంది అహమయం కుతోభవతి చిన్వత అయ్యి పతత్సహం నిజ ఇదంతా మనం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు స్వరూపం దగ్గరికి వెళ్ళిపోతున్నాం స్వరూపం తప్ప మిగతా అన్నీ మనకన్నా అన్యమైనటువంటివి ఇప్పుడు ఈ దశలో మనం భావిస్తున్నది ఏంటంటే స్వరూపం తప్ప మిగతా కూడా నేమే సీది పాయింట్ అంటే స్వరూపం కన్నా అన్యమైనవన్నీ కూడా అనాత్మలు ఈ అనాత్మలే ఆత్మ అనేటువంటి భావన మనకుంది ఈరోజు అదే సంసారం ఎందుకని ఉంది స్వామీజీ ఆత్మ అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో తెలియాలి స్వరూపం దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఈ స్వరూపాన్ని తెలుసుకునే ముందు స్వరూపం కానిదేదో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని తెలియాలి స్వామీజీ అదొక న్యాయం ప్రసక్త్య ప్రతిషేధ అని శాస్త్రంలో ఒక న్యాయం ఉంది ప్రసక్తస్య ప్రతిషేధ ఎప్పుడు మనం దీన్నైనా నిషేధిస్తాము అంటే అవకాశం ఉన్నప్పుడే నాయన అవకాశం ఉన్నప్పుడే దాన్ని ప్రసక్త ప్రతిషేధ అంటారు ఇప్పుడు ఉదాహరణకి అగ్నిం న ది ఎగ్జాంపుల్ అగ్నిం నా పిబేత్ అని ఎవడైనా చెబుతాడా అంటే అగ్నిని నువ్వు పానం చేయద్దు అని చెబుతాడా ఎవడైనా అంటే ఇప్పుడు ఇనువు ఉంటుంది అనుకోండి లోహం లోహాన్ని బాగా కరిగించిన తర్వాత సీసాన్ని కరిగించారు సీసం కరగబోసి అది ద్రవ రూపంలో ఉండేటప్పుడు అయ్యా సీసాన్ని నువ్వు తాగద్దు అని ఎవడైనా చెబుతాడా ఎందుకు చెప్పడు అవకాశం లేదు నువ్వు చెప్పిన వాడు తాగడు కానీ ఏం చెప్తాడు తెలుసా సురామ్ నీబేత్ అని చెప్తాడు సరేనా ఆల్కహాలు తీసుకోవద్దని చెప్తాడు కారణం ఏంటో తెలుసా ఛాన్స్ ఉంది అవకాశం ఉంది వాడు తీసుకునే అవకాశం ఉంది కనుక నువ్వు అది తీసుకోవద్దని చెప్తున్నాడు ఇది తీసుకునే అవకాశం లేదు సరేనా అగ్నిం నా కాబట్టి ద్రవించినటువంటి అగ్నిని వాడు తాగేటువంటి ప్రసక్తే లేదు గనక ప్రసక్త ప్రతిషేధ ప్రసక్తి ఉంటేనే దాన్ని నిషేధించడం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం కాబట్టి ఇప్పుడు వరుసగా మనం నిషేధించుకుంటూ పోతాం అక్కడ మనం ఏందో తెలిసిపోద్దు అంటే ఆరోపాలన్నీ స్వరూపాలుగా ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఆరోపము ఆరోపమే కానీ స్వరూపం కాదు అనేది డిసైడ్ అయితే తర్వాత స్వరూపం ఏమిటనేది తెలుస్తుంది క్లియర్నా ఈ దశలో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి క్లియర్ నేను దేహం కాదు కదా వాస్తవానికి నేను ఆత్మే కానీ దేహము అనుకుంటున్నాను అంటే నేను కాని దానిని నేను అని అనుకుంటున్నా కాబట్టి ఏదైతే నేను కాదు మీకు రీజన్స్ ఇస్తాను ఎందుకు నేను దేహం కాదు అనేది దానిని నేను అనుకుంటున్నాను కానీ ఆ చెట్టు నేను కాదు అంటున్నానా అది కూడా నేను కాదు కదా ఇది కూడా నేను కాదు కదా చెట్టు నేను కాదు అని అనడం లేదు ఈ దేహం నేను కాదు అని అనాల్సి వస్తా ఉంది ఎందుకో తెలుసా అది నేను కాదు ఇది నేను కాదు కానీ ఇక్కడ అవకాశం ఉంది దేహమే నేనని భావించాను కానీ చెట్టు నేను అని భావించలేదు ప్రసక్త క్లియర్నా ఇప్పుడు బాగుంది అది కాబట్టి ఎక్కడెక్కడైతే నేను కానిది నేను అనుకుంటూ వచ్చానో వాటిని అన్నింటినీ కూడాను నిషేధించుకొని పోవాలి నెగెక్ట్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది గనక విగ్రహేంద్రియ ప్రాణ ధీ నాహం అక్కడ పెట్టుకోండి వాబ్లికి ఇచ్చుకోండి అడికి మీకు క్లియర్గా తెలుస్తుంది విగ్రహ విగ్రహేంద్రియ విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ నాహం అక్కడ అట్లా గీత పెట్టుకుంటూ వస్తే మీకు తెలిసిపోద్ది ఎక్కడికి ఎక్కడికి ఏంటి అని ఇట్ ఇస్ వన్ కాంపౌండ్ ఇదంతా కలిసి ఒక సమాసం ఆయన దీర్ఘ సమాసం విగ్రహేంద్రియ ప్రాణధీతమహ నాహం ఇట్ కాంపౌండ్ అహం నా అది సబ్జెక్ట్ అహం నా అహం నేను నా కాదు నేను కాదు ఏం కాదు అయ్యా నువ్వు విగ్రహేంద్రియ ప్రాణధీతమహ విగ్రహ నేను కాదు ప్రాణ నేను కాదు అది విగ్రహ ఇంద్రియాణి నేను కాదు ప్రాణ నేను కాదు ధీ నేను కాదు బుద్ధి తమహ అజ్ఞానం అజ్ఞానం కూడా నేను కాదు నాహం నేను కానీ కాదు ఎందుకని కాదు అని అంటే ఈ సమాసంలో ఏదైతే ఉన్నాయో విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ ఈ ఫైవ్ ఏదైతే ఉన్నాయో ఈ ఫైవ్ కూడాను తర్వాత ఒక్క ఒక పదం వదిలేయండి నాహం ఏకసత్ నాహం ఏకసత్ కదా ఆ ఏకసత అట్టుంచండి ఇంకా బాగా అర్థమవుతుంది మీకు నాహం ఎందుకని నాహం నువ్వెందుకు కాదు అవన్నీ కూడాను తత్ అవన్నీ జడం తత్ అవన్నీ కూడా నీ అవన్నీ కూడాను జడం చైతన్యం కాదు అవి జడం ఎందుకని జడము He, because. అది హ్యసత్ హ్యసత్ కాదు అది హీ అసత్ హీ బికాస్ ఎందుకని అంటే హీ అసత్ అది అసత్ కనుక చూసారా ఇప్పుడు మీకు అది ఆర్డర్ అన్వయక్రమం విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ నాహం ఎందుకని తత్ అవన్నీ కూడాను జడం అవి జడరూపమైనటువంటివి హీ ఎందుకనంటే అసత్ సత్తు కానీ కాదు కనుక ఇవన్నీ నేను అయ్యేందుకు అవకాశం లేదు నువ్వెవరయ్యా మధ్యలో వదలమనండి ఏక సత్ నాహం ఏక సత్ నాహం నేను కాదు ఏక సత్ నేను సద్రూప చైతన్యాన్ని ఏకం అద్వితీయం నేను అద్వితీయ సత్తా స్వరూపాన్ని ఇది డిసైడ్ కావాలి ఇప్పుడు పోతా ఉన్నాడు ఎక్కడికి స్వరూపం దగ్గరికి ప్లీజ్ స్వరూపం దగ్గరికి ఎంక్వైరీ కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నీకు సంబంధించిన జ్ఞానం నీకు కావాలా ఇప్పుడు అవన్నీ చెప్తున్నావు విగ్రహ అంటే దేహము అని అర్థం అంటే కొన్ని కొన్ని కలయికల చేత వచ్చిందని సంస్కృతంలో సంహతి అసెంబ్లీజ్ ఎందుకంటే కలిసింది రేపు విడిపోతుంది కాబట్టి దేహం దేహం ఏదైతే ఉందో దాన్ని విగ్రహ విగ్రహం అంటారు విగ్రహం అంటే దేహం ఇప్పుడు దీన్ని ప్రతిదానికి అన్వయించుకుంటూ పోవాలి విగ్రహ విగ్రహం ఏదైతే ఉందో నాహం అహం నా నేను కాదు ఇంద్రియాణి అహం నా ప్రాణాని అహం నా ధీ అహం నా తమహ అహం నా అది అన్వయం కాబట్టి ఇవి ఏవి కూడాను నేను కాదు కాబట్టి నేనేంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది గనక అయ్యా నేనంటే ఏమిటని కదా ఇప్పుడు తెలుసుకోవాలి క స్వం త్వం కహ కోహం అహం కహ నేనెవరు నువ్వెవరు అనేది అర్థం కావాలి మనమెవరో తెలుసుకోవాలని పోతే మనం కానివన్నీ చెప్తున్నావేంటయ్యా ఈ కాంపౌండ్ అంతా అదే కదా నేను కాదు నాహం అని కాదు కాదు ఏదైతే మనం కాదో అదే మనం అనుకుంటూ ఉన్నాము గనక చెట్టు నేను కాదని చెప్పడం లేదు కానీ ఇక్కడ ఇవన్నీ నేను కాదని చెప్తున్నాను ఎందుకని ఇవన్నీ నేనని అనుకుంటూ ఉన్నాను సీది పాయింట్ ఇవన్నీ నేనని అనుకుంటూ ఉన్నా కాబట్టి కస్తవం నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నీ దగ్గర ఆన్సర్ కనుక ఉంటే ఈ ఎంక్వైరీ అవసరం లేదు ఆన్సర్ లేదు కష్టవం నువ్వెవరు అనగానే చెప్పేస్తాడు నేను ఆయన ప్రకాష్ రావు వినేష్ కాబట్టి ప్రకాశ్రావు నేను అంటాడు ఎక్కడైనా చూడండి మీరు ఎవరండి నేను ప్రకాశ్రావు అండి ఇంకా ఇంటి పేరుతో సహా చెప్తాడు నల్లమూతలు ప్ర ప్రకాశరావు అని నిజమే నువ్వు ప్రకాశరావా ఎంక్వైరీ అది నీ పేరు నీవనేవాడి ఉన్నావు తోమస్తి నీకు పేరు ఒకటి వచ్చింది పది మందిలో నేను గుర్తు పెట్టుకోవడానికి పేరు వచ్చింది కాబట్టి పిలిస్తే ఏ పిల్లవాడన్నా రావచ్చు చిన్నప్పుడు నువ్వే రావాలంటే తల్లిదండ్రులు ప్రకాశరావు రానైనా అని చెబితే నువ్వు వస్తావు కాబట్టి నీకు ఒక పేరు పెట్టాల్సి వచ్చిందే కానీ పేరు నువ్వు కాదు పేరు లేకపోయినా నువ్వు ఎందుకని పేరు లేకుండానే పేరు వచ్చింది కనుక రేపు పేరు లేకుండా పోరేనా ఊరు లేకుండానే ఊరు వచ్చింది కనుక రేపు ఊరు లేకుండా పోరు పేరు లేనివాడిని వాస్తవంగా చెప్తే కాబట్టి ఫలానా పేరు అని అంటే ఆ పేరు ఇతరులు నిన్ను గుర్తు పెట్టుకోవడానికి నీకు వచ్చిందే కానీ వాస్తవానికి పేరు నువ్వు కాదు నేను అడిగేది ఆ పేరు ఎవరిది నువ్వు చెప్పేది నీకు ఒక పేరుందని ఆ పేరు నీదే కదా నువ్వెవర నేను అడుగుతాను ఆ పేరుని గురించే కదా నాకు లేనా అప్పుడేం చెప్తాడు నేను ఫలానాయన కుమారుడు అండి నేను రామయ్య గారి కుమారుడుని అంటాడు అయిపోయింది ఎందుకని అది ఇతరులతో నీకుండేటువంటి సంబంధం కాబట్టి ఆయనతో నీకుండే సంబంధం రిలేషన్షిప్ నువ్వు నేను రామయ్య గారి కుమారుడి ఎప్పుడైతే అన్నావో ఇంకొక ఆయనకి నువ్వు అన్నవి ఇంకొక ఆయనకి తమ్ముడివి ఇంకొక ఆయనకి తాతవి ఇంకొక మనవడివి కాబట్టి ఎవరెవరికి నువ్వు ఏమేమవుతావు అనేది నేను అడగడం లేదు ఎవరెవరితో నీ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయని అడగలేదు అట్ల గనక నేను అడిగితే మీ తండ్రి ఎవరోని గనక నేను అడుగుంటే నువ్వు ఆయన సంబంధం చెప్పచ్చు నువ్వెవరో నేను అడుగుతున్నా సీ పాయింట్ ప్రశ్న అది కస్తవం తొంకహ నువ్వెవరని నేను అడిగేటప్పుడు మీ తండ్రిని తీసుకొని వచ్చి నువ్వు చెప్పడానికి అవకాశం లేదు అది కేవలం సంబంధం నువ్వనే వాడి ఉన్నావు గనక సంబంధాలు ఏర్పరుచుకుంటూ ఉన్నావు సంబంధాలు అనేకం ఉంటాయి ఆ సంబంధాలు పెట్టుకునేటువంటి నువ్వెవరు సార్ దట్స్ మై క్వశ్చన్ ఈ సంబంధాలు పెట్టుకునే నువ్వెవరు ఇంక అక్కడికి లేదు ఇంకెన్నో చెప్తాడు అనుకోండి నేను ఇంజనీర్ అంటాడు నేను డాక్టర్ అంటాడు ఇవన్నీ కూడాను మీ గతంలో నేను ఎన్నోసార్లు చెప్పే విచారిస్తూ ఉంటావి నిలవు ఎందుకని నేను ఇంజనీరు నేను డాక్టరు అని అన్నాడు అనుకోండి నువ్వు పుట్టగానే ఎవరైనా డాక్టర్ పుట్టాడని అన్నారా సరే సార్ రండి సార్ ఆ లేబర్ వాళ్ళు డాక్టర్ పుట్టున్నాడు చూద్దామని లే డాక్టర్ ఆ బిడ్డను క్లియర్నా నువ్వు చదువుకొని నీ చదువులో నువ్వు గడించినటువంటి అనుభవాలను బట్టి ఒక ఆయన డాక్టర్ అయ్యాడు ఒక ఆయన ఇంజనీర్ అయ్యాడు ఇంకొక ఆయన మరొకటి అయ్యాడు ప్రొఫెసర్ అయ్యాడు నాకు కావాల్సింది నీకు ఏమేమి అనుభవాలు ఉన్నాయని కాదు ఆ అనుభవాలను పెట్టుకునేటువంటి నువ్వెవరని సీ ద పాయింట్ అనుభవాలు గడించినటువంటి నువ్వెవరు నువ్వు ఉన్నావు కనుకనే అనుభవాలు గడించవు ఆ అనుభవాలు గడించినటువంటి నువ్వెవరు నువ్వు చెప్పేది నాకు ఈ అనుభవాలు ఉంటాయని నేను అడగలేదు సార్ నీకు ఎన్నో ఉండొచ్చు అనుభవాలు నాకు అనవసరం ఈ అనుభవాలు నాకు అవసరం లేదు ఈ అనుభవాలను పెట్టుకునేటువంటి నువ్వెవరు ఇవన్నీ గడించినటువంటి నువ్వెవడో ఉండవు కదా ఉంటేనే కదా నువ్వు డాక్టర్ చదువుకున్నావు ఇంకెవరు నేను ఇదండి అంటాడు ఇది మరీ ఘోరం నేను ఇదండి అంటే దేహం అని అర్థం నేను దేహము అని అర్థం ఇది అసలు పనికిరాదు ఏ దేహం బాల్యంలో ఒక రకంగా ఉంది దేహం యవ్వనంలో ఒక రకంగా ఉంది కౌమారంలో ఒక రకంగా ఉంది వృద్ధాప్యంలో ఇంకో రకంగా ఉంది కాబట్టి ఏ దేహాన్ని గురించి నువ్వు చెప్పేది దేహం నిరంతరం మార్పులు చెందుతూ ఉంది ఏ ఏ స్థాయిలో ఉండే దేహాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ కాబట్టి దేహం ఆ విధంగా మార్పు చెందుతూ ఉంది నేను మారడం లేదే అంటున్నాను నేను దేహోహం అహం దేహ అని చెప్పావు కదా ఒకప్పుడు సన్నగా ఉంది దేహం కృషోహం అహం కృష సన్నగా ఉన్నాను అహం స్థూలహ స్థూలోహం నేను బొద్దుగా ఉన్నాను గౌరోహం నేను తెల్లగా ఉన్నాను నీలోహం నేను నల్లగా ఉన్నాను కాబట్టి ఈ లక్షణాలన్నీ దేహానికి సంబంధించినవి అవన్నీ మారుతూ ఉన్నాయి అవి మారుతూ ఉన్నాయి కానీ నువ్వు మారడం లేదు కనుక నేను అడిగేది దేహంలో ఎట్లాగో మార్పులు వస్తున్నాయి కనుక దేహంలో వచ్చేటువంటి మార్పులు ఎవరికి తెలుస్తున్నాయి ఈజ్ ద క్వశ్చన్ దేహమే తెలుసుకుంటూ ఉందా మార్పులు ఎవరికి తెలుస్తున్నాయి ఎవరికి సంబంధించిన మార్పులు అవి దేహానికి సంబంధించిన మార్పులు కదా కాబట్టి దేహం కదా చెప్పాలి దేహానికి ఏమన్నా తెలుస్తూ లేదు ఎందుకని దేహం జడం పాయింట్ ఇస్తా దేహం వస్తుంది జడం హెస్త్ అక్కడికి వస్తుంది దేహం జడం కాబట్టి జేహం చెప్పలేదు నాకు తల నొప్పిగా ఉంది అని నువ్వు చెప్తావు కానీ తల చెప్పడం లేదు నాకు నొప్పిగా ఉందని ఎవరు తల చెప్పిందే ఇప్పటి చెప్పలేదు తల గనక నాకు నొప్పిగా ఉందని తెలిస్తే ఆ తల అండర్ రిపేర్ అని అర్థం ఎందుకని తలకు తెలిసే అవకాశం లేదు నీకు తెలుస్తుంది ఇప్పుడు మత్తుమంది ఇచ్చేస్తే మనిషి నిద్రపోతాడు తలనొప్పిగా ఉండేటప్పుడు కానీ తెలియదు కానీ తల ఉందా లేదా తల ఉంది కదా మత్తుమంది ఇచ్చినా కూడాను తల ఉంది గనక తల నాకు చెప్పాలి నాకు నొప్పిగా ఉందని తల చెప్పాలి లే నువ్వు మేలుకున్న తర్వాత నువ్వు చెప్తావు దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు తలనొప్పి అని నువ్వు చెప్పినా తలకు ఉండేటువంటి నొప్పి తలకు తెలియడం లేదు తలకెందుకు తెలియడం లేదంటే తల జడం కనుక జడం తెలుసుకోలేదు జ్ఞానం లేదు జ్ఞానం లేని దాన్ని జడమంటారు ఎక్కడైతే ప్రకాశం ఉండదో దాన్ని జడం అంటారు కాబట్టి నువ్వు తెలుసుకుంటూ కాబట్టి దేహం అనేటువంటిది తనలో వచ్చేటువంటి మార్పులను తెలుసుకోవడం లేదు తనకు తలనొప్పి వచ్చినా దేహానికి అర్థం కావడం లేదు చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో కూడా దేహానికి తెలియడం లేదు ఇప్పుడు నా వెనక ఒక మనిషి వచ్చాడంటే దేహం చెప్పలేదు మనిషి ఒక ఆయన వచ్చాడు నేనేదో చేయబోతా ఉన్నాడు నువ్వు తొందరగా వెళ్ళని నాకు చెప్పడం లేదు ఎందుకని దేహానికి తెలియడం లేదు దేహం జడం కాబట్టి ఈ జడమైనటువంటి దేహం తనను తెలుసుకోలేదు చుట్టుపక్కల ఏవైతే నడుస్తూ ఉన్నాయో అవి తెలుసుకునేందుకు అవకాశం లేదు మరి ఎవరు తెలుసుకుంటూ ఉన్నారండి నేను అహం అదే మేము అడిగేది కష్టం నువ్వు తెలుసుకుంటున్నావు అను నువ్వెవరని మేము అడుగుతున్నాం మా చివరికి నువ్వంతా తిరిగి ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తున్నావు నువ్వెవరండి నేను సార్ అదే నేను అడుగుతున్నా అహమేవా నేనే చెప్పు నేను అంటున్నావు కదా ఆ నేను ఎవరు అక్కడికి వచ్చేటప్పటికి నేను అని చెబుతున్నాడు ఈ నేను చాలా వాటికి ఆపాదిస్తూ ఉన్నాడు తలుపు తట్టినా కూడాను ఎవరండి అక్కడ కస్తవం త్వం కహ అని అన్నావు అనుకోండి అహమేవా నేనే అంతవరకు బాగుంది ఆన్సర్ తలుపు తట్టినప్పుడు ఎవరండి అని లోపల అన్నాడు అనుకోండి నేనేనండి ఇస్ క్లియర్ నువ్వెవరు సరే అన్నాడు అనుకోండి వాడికి తెలియక జ్ఞాపకం రాక ఇప్పుడు చెప్తాడు చూచారా ఇవన్నీ సత్యం కాదు ఏం చెప్తాడు నేను ఫలానాయని కొడుకుని అంటాడు నేను డాక్టర్ని నేను ఫలానా ఫలానా చెప్పుకుంటూ పోతున్నాడు తెలుసా ఇవి ఏవి కూడా తాను అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి అన్నిటినీ నేను తెలుసుకుంటూ ఉన్నా నేను ఎవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడైతే పడుతుందో దీన్ని తీసుకెళ్ళి అనేకమైనటువంటి వాటికి ఆరోపిస్తూ అనేకమైనటువంటి వాటికి అంటే అది కాని దానికంతా తీసుకెళ్ళి ఆరోపిస్తూ ఉన్నాము చూడడానికి ఆరోపించాం కదా స్వరూపమిటి తెలుస్తుంది నువ్వెవరంటే నువ్వు కాని దానికి తీసుకెళ్ళి ఆరోపించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఆరోపణల నుంచి బయటపడితే కాని వేటి మీద అయితే నువ్వు చేసుకుంటూ పోయినావు నేను ఇది నేను ఇది నేను అది నేను ఎక్కడ అవకాశం ఉండినా ప్రసక్త ప్రతిషేధ ఇప్పుడు అవన్నీ కనుక తీసేసుకుంటూ వస్తే నువ్వేమిటో తెలుస్తుంది కాబట్టి నీవు కానివేమిటో తీసేసుకుంటూ పోవాలి ఈ ఆరోపాలన్నీ కూడాను నిషేధింపబడాలి అప్పుడే అసలైనటువంటి అహంస్వరూపం బయటపడుతుంది ఇంతకీ ఆరోపమంటే ఏంటి ఇప్పుడు ఆరోపించాం కదా ఆరోపమంటే ఏంటి స్వామిది అది ఆరోపమంటే ఏదో కాదు ఒకదాని మరొక దాని చూడడం ఒకదాని మరొక దాని ఎందు చూడడం ఉండేది ఒకటైతే లేనిదాని ఎందు ఉన్నదాని తీసుకెళ్ళి పెట్టి చూడడం బ్రహ్మసూత్రాలు లేకపోతే దీన్ని ఏమంటాం అధ్యాస ఏంటి అధ్యాస అతస్మిన్ తద్బుద్ధి అతస్మిన్ తస్మిన్ దానియందు అతస్మిన్ అది కాని దాని ఎందు తద్బుద్ధి సర్పము కాని దాని ఎందు సర్పమనే బుద్ధి అక్కడ ఉండేది రజ్జువే రజ్జు సర్పవత్ కాబట్టి సర్పం ఎక్కడైతే లేదో అక్కడ సర్పాన్ని చూచేటువంటి బుద్ధి కానీ ఉండేది మాత్రం రజ్జువే కానీ అక్కడ మనం చూచింది ఏదో కాదు ఆరోపం వాస్తవానికి అక్కడ సర్పం లేదు సర్పాన్ని మనం ఆరోపించాం దాంట్లో ఉన్నటువంటి త్రాడు తెలియకపోగా సర్పం ఉన్నట్టుగా మనం చూచాం ఆయన సూపర్ అది సూపర్ ఇంపోజిషన్ ఇదే ఆరోపమనేటువంటిది కాబట్టి ఈ ఆరోపం మొదట ఎక్కడ పడిందంటే విగ్రహేంద్రియ ప్రణదితమ విగ్రహ విగ్రహం మీద పడింది అంటే విగ్రహం ఏంటి దేహం వాస్తవానికి నేను దేహం కాదు ఇప్పుడు ఏమంటున్నాడు విగ్రహ నాహం అహం నా దేహం నేను కాదు కానీ ఇప్పుడు దేహం నేను అనుకుంటున్నా దేహం నేను అనుకుంటున్నాను కనుక నేను కాదు అనేటువంటిది బయటపడాలి కాబట్టి ఈ దేహం నేను కాదు కానీ దేహం నేననే భావనలోనే ఉన్నాను లేకపోతే నేను బొద్దుగా ఉన్నానని ఎప్పుడైతే అంటాడో తను నిర్ణయించుకున్నాడు కనుకనే బొద్దుగా ఉన్నాడు స్థూలోహం కృషోహం సన్నగా ఉన్నాను ఎందుకంటే తెలుసా తను అలా ఉన్నాడని నిర్ణయించుకున్నాడు అలా ఉండేది దేహం కానీ నీవు కాదు నీవు కాదు దేహం ఆ విధంగా ఉంది కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో ఇది దేహోయం అన్న భావన శాస్త్రం అయం దేహ అన్న అన్నభావనకా భావన అంటే అన్న వికారా అని అర్థం మాడిఫికేషన్ కాబట్టి దేహం ఏదైతే ఉందో దేహోయం అన్న భావన అయం దేహ ఈ దేహము అయం దేహ అన్న భావన అన్న వికారం అంటే అన్నాత్ ఉత్పత్తి ఎస్య సహ అంటే అన్నం వల్ల ఏదైతే కలిగిందో అది అన్న వికారం మాడిఫికేషన్ ఆఫ్ ఫుడ్ కాబట్టి చిన్నప్పుడు చాలా చిన్న దేహం మనకు ఉండింది కానీ ఈరోజు చాలా పెద్ద దేహం ఉంది ఈ దేహం ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే దేహం పెరిగింది స్వామీజీ అంటారు దేహం ఎట్లా పెరిగింది అన్న వికార కాబట్టి నువ్వు అన్నం తీసుకుంటూ ఉంటే అంటే ఆహారం అన్నం అంటే ఏదైనా కావచ్చు ఆహారం నువ్వు తీసుకుంటూ ఉంటేనే ఇది పెరిగింది కాబట్టి అన్నంతోనే ఉంది అది తమాషా తోండి అన్నేన జీవతి దేహం ఏదైతే ఉందో అన్నేన జీవతి అన్నం వల్లనే అది బ్రతుకుతూ ఉంది అన్నం వినా వినశ్యతి అన్నేన జీవతి అన్నం వినా వినశ్యతి అన్నం వల్లనే దేహం ఉంటుంది కదా అలా ఉంటుంది కాబట్టే కదా ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసేవాళ్ళంతా కూడా ఎందుకు <laughs> <laughs> <laughs> ముందుగానే రెడీ అయిపోతారు కాబట్టి ఓ మంచం మీద పడుకుంటాడు అంతే మంచం కింద అన్నీ ఉంటాయి కారణం ఏంటో తెలుసా లేకపోతే తానే పోతాడు ఏది పోయినా పర్వాలేదు కానీ తానుండాలని అనుకుంటాడు కనుక అన్నేనా జీవతి అన్నం వినా వినశ్చతి అన్నం లేబట్టి అన్న వికారం దేహము అన్న వికారం కాబట్టి ఈరోజు చక్కగా అన్నం తయారు చేసి పెట్టి ఒక ప్లేట్లో వేడివేడిగా తెస్తూ ఉంటే పొగలు వస్తూ ఉంటే అబ్బాబా ఎప్పుడు తింటామా మనకు ఆకలి కూడా ఉంది అనిపిస్తుంది అదే అన్నాన్ని అట్లాగే పెడితే సాయంత్రానికి దాని రూపం మారిపోతుంది రేపు ఉదయానికి చూస్తే ఇంకా దరిద్రంగా ఉంటుంది రేపు మధ్యాహ్నం చూస్తే వాసన వస్తుంది కదా అంతేనా అన్నంలో ఆ లక్షణం ఉంది కదా శవములు అదే లక్షణం ఉంటుంది చూడండి ఓ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ దేహాన్ని అలాగే పెట్టామంటే ఒక్కరోజు అయిపోయింది అంటే రెండో రోజుకి దుర్గంధపూ ఇష్టంగా ఉంటుంది అర్థమవుతూ ఉంది ఎందువల్ల అన్నంలో ఏ లక్షణం అయితే ఉందో అన్నం కారణంగా ఉంది దేహం కార్యంగా ఉంది ఫుడ్ ఈజ్ ది కాజ్ బాడీ ఈజ్ ది ఎఫెక్ట్ కాబట్టి కారణంలో ఏదైతే ఉంటుందో కార్యంలో కూడా అదే ఉంటుంది కనుక ఇది కాబట్టి అన్నానికి జ్ఞానం లేదు కాబట్టి దేహానికి జ్ఞానం లేదు అన్నం వాడు పెట్టుకొని మనం లోపలికి వెళ్ళి వచ్చామనుకోండి ఈ లోపల కుక్క తింటుంది అనుకోండి అన్నం ఏమన్నా వద్దని వారిస్తుందే ఏ మా యజమాని ఆయన వస అక్కడ వేసుకొని పోయాడు లిఫ్ట్ ప్లేటు చీ నువ్వు వచ్చి తింటున్నావు పో అని ఏమన్నా లే శుభ్రంగా తినేస్తే కూడా అది ఏం మాట్లాడదు ఎందుకని దానికి జ్ఞానం లేదు కనుక నాకు జ్ఞానం ఉంది కదా నాకు జ్ఞానం ఉంది సార్ కుక్కకు జ్ఞానం లేదు వేరే విషయం ఆ అన్నానికి జ్ఞానం లేదు కానీ అన్నం తినేటువంటి నాకు జ్ఞానం ఉంది కాబట్టి అన్నం వల్ల నాకు దేహం ఏర్పడొచ్చేమో కానీ ఈ దేహం నేనే అనేటువంటి అవకాశం ఇక్కడ ఉండడం వల్ల ప్రసక్త ప్రతిషేధ గుర్తుపెట్టుకోండి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ న్యాయ ప్రసక్త్య ప్రతిషేధ కాబట్టి దానికి అవకాశం ఉంది కనుక నేను ఆ దేహం అని అనుకుంటూ ఉన్నాను కాబట్టి అన్న అన్నంతో తయారైనటువంటి దేహం గనక అన్నానికి ఏ విధంగా అయితే జ్ఞానం లేదో దేహానికి కూడాను జ్ఞానం లేదు పూర్వ జరథి మృతేరపినయమస్తి జాతక్షణ క్షణ గుణ అనియతస్వభావ నైకా జడశ్చ నైకా జడశ్చవ పరిదృశ్యమా స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త నోవర్ ఆఫ్ ది మోడిఫికేషన్స్ భావ వికారవేత్త కాబట్టి మార్పులన్నింటినీ తెలుసుకుంటా ఉండేటువంటిది అది అయ్యేందుకు అవకాశం లేదు శంకర అంటే ఇంతవరకు మనం చెప్పిందంతా కూడాను ఒకే ఒక శ్లోకంలో కొట్టాడు పడేశాడు పూర్వం అంటే విగ్రహ అయిపోద్ది ఇక్కడికి పూర్వం జనే రధి మురుతేర పిన్నాయమస్తే పూర్వం జనేహే జనేహే పూర్వం అంటే పుట్టకముందు ఈ దేహం పుట్టకముందు పూర్వ జనే అధి అపి అంటే పూర్వ జనె మృతే అధి అంటే పుట్టుక ముందు మృతే అధి చచ్చిపోయిన తరువాత అధి నాయమస్తి అయ్యి ఈ దేహం అయం దేహం నా అస్తి లేదు కాబట్టి పుట్టకముందు ఈ దేహం లేదు గిట్టిన తర్వాత ఇది ఉండబోదు కాబట్టి లేకుండానే వచ్చినటువంటి దేహం రేపు లేకుండానే పోతుంది నువ్వు లేకుండా పోయేటువంటి వాడివి కావు దట్స్ ద పాయింట్ కాబట్టి దేహం దానికి పుట్టుకంటూ ఉంది కనుక అది వచ్చింది నువ్వు అహం స్వరూపం కదా అహం పుట్టలే మననే మీకు చెప్పినా స్వామీజీ ఈ అహంభావన కూడా పోతుంది కదా అహం స్వరూపం కూడా పోతే ఎట్లా అని ప్రశ్న వేశాను నేను ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అని చెప్పాను అప్పుడు ఏం చెప్పాను మీకు అది పోదు అని ఎందుకు పోదు అంటే రాలేదు కనుక అది పుట్టింది కాదు కనుక నశించేది లేదు కాబట్టి పూర్వం జనేరవి మృతేరది నాయమస్థి పుట్టక ముందు ఈ దేహం లేదు తర్వాత పుట్టిన తర్వాత అది చచ్చిపోయిన తర్వాత ఉండదు జాత క్షణ క్షణ గుణ ఇక పుట్టిన తర్వాత ఏం జరుగుతూ ఉంది దాని గుణాలు మారుతూ ఉన్నాయి టమాటో చూచారా గుణాలు మారుతూ ఉన్నాయి ఎప్పుడు ఒక విధంగా లేదు దేహం ఎప్పుడూ మారుతుందని ఆయన అసలు రెప కొట్టకుండా కొంతసేపు ఉండలేదు అది రెప్ప కొట్టిందంటే ఒక సెకండ్ ముందుకు కదిలిందంటే దేహంలో మార్పులు జరుగుతూ ఉన్నాయని అర్థం కాబట్టి ఒక ఏడు సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈరోజు మనకు ఉండేటువంటి దేహం ఉండదు ఉన్నట్టు కనపడుతుంది డాక్టర్లను అడుగుని చెప్తారు కాబట్టి లోపల ఉన్నదంతా కూడాను మారిపోతుంది సంచ్ అదేగా ఉంటుంది కానీ లోపల కాయగూరలు మారిపోతాయి అట్లా కాబట్టి జాత క్షణ క్షణ గుణ అనియత స్వభావ నియతస్వభావ నిశ్చయంగా ఉండడం అనియత అంటే నిశ్చయంగా ఉండదు అది ఎప్పుడు ఒక విధంగా ఉండదు అన్సర్టన్ కాదా ఒకప్పుడు కూర్చుంటుంది ఒకప్పుడు లేస్తుంది ఒకప్పుడు నడుస్తుంది ఒకప్పుడు పడుకుంటుంది ఒకప్పుడు పరిగెత్తుంది కాబట్టి దేహం ఏమేమి చేస్తూ ఉంటుందో చెప్పలేము అనియత స్వభావ అది ఒక విధంగా ఉండదు అనేకంగా ఉంటుంది జాత క్షణక్షణ గుణ అనియత స్వభావ నైకో నేక ఎంతో చూడండి ఇదంత రీజన్ నేను దేహము కాదు అని చెప్పుకోవడానికి కాబట్టి నైక నైకా నా ఏకా నా ఏకా నైకా అంటే ఒకటి కాదు దేహం దేహం ఒకటి అనేది ఎందుకు పనికి వస్తుందంటే సెన్సెస్కి ఓటర్స్ లిస్ట్కి ఇంట్లో ఎంతమంది ఉండారు వాడికి అందుకు బనికి వస్తుంది కానీ అసలు ఒక దేహం అనేదే లేదు నైకా ఆ చాలు వారు నా ఏకా ఏది ఒకటే చెప్పు ఇదిగోండి స్వామీజీ దేహం ఒకటి ఉంది ఏదయ్యక్కడ దేహం ఏది ఒకటి సైకిల్ ఒకటి సైకిల్లో ఎన్ని దేహం ఒకటి దేహంలో ఎన్ని ఉండాయి ఏది దేహం చర్మమా మాంసమా మజ్జా శల్యములా పెంక్రియాసా లివరా హార్టా ఏంటి సార్ కిడ్నీసా బ్లడ్డా హెయిరా కేశములా ఏ చెప్పు ఎందుకని ఇది అది కాదు అది ఇది కాదు ఇది అది కాదు కాబట్టి ఏదైతే నీకు ఎముక అంటున్నావో ఎముక చర్మం కాదు చర్మం ఏదైతే అంటున్నావో చర్మం రక్తం కాదు ఇలా చూసినప్పుడు ఇవన్నీ కలిశాయి దాన్ని ఏమంటారు సంవాతి అసెంబ్లీ ఇవన్నీ కలిశాయి ఎక్కడైనా సరే ఒకటే న్యాయం ఉంది ఎక్కడైతే కలుస్తాయో అక్కడ విడిపోతాయి కాబట్టి దేహం కలిసింది కదా విడిపోతుంది ఇప్పుడు దేహము నేను అని నువ్వు వీటన్నిట్లో నువ్వు ఏది ప్యాంక్రియాస్ నువా? చెడ్నీస్ నువ్వు కాదా కిడ్నీస్ నువ్వా లంగ్స్ నువ్వు కాదా ఎవరుసారి ఇంతగా నువ్వు ఇవన్నీ కలిసి నేను ఎట్లా కుదరుతా సార్ ఒకటి మరొకటి కాదు నా ఏకా దేహా నా ఏకా ఇది ఒకటి కాదు సార్ సింగిల్గా ఒక దేహం అనేటువంటిది లేదు కాబట్టి జడశ్చ జడహా చ మరియు ఇది జడం ఇనర్ట్? దీనికి చైతన్యం లేదు నైకా జడశ్చవత్ పరిదృశ్యమాన ఘటవత్ పరిదృశ్యమాన కాబట్టి జడం ఎట్లాగూ ఘటవత్ కుండ ఏ విధంగా అయితే ఉందో అంతే కాబట్టి కుండ ఉంది దేహం కూడా ఉంది కుండకు తానున్నట్టుగా తనకు తెలియదు దేహానికి కూడా తానున్నట్టుగా తనకు తెలియదు జ్ఞానం లేదు తనకు సంబంధించినటువంటి జ్ఞానం కుండకు ఎట్లాగైతే ఈ దేహానికి కూడా లేదు కుండకి ఎందుకు లేదు కుండ జడం గనక ఎందుకు లేదు జేహం దేహం జడం ఇప్పుడు చెప్పు విగ్రహ అహమేవా అని చెప్పగలవా కాబట్టి విగ్రహ నాహం నేను కాదు ఎందుకని దేహానికి తెలిసేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి ఇప్పుడు అంటాడు ఇన్ని లక్షణాలు ఉండేటువంటి దేహం స్వాత్మ స్వ ఆత్మ కథం భవతి ఇది ఆత్మ ఎట్లా అవుతుందా అహం స్వరూపం ఎట్లా అవుతుంది ఇప్పుడు మనం ఆత్మ అంటే అహం స్వరూపం మనం విచారం చేసేది అదే స్వాత్మ కథం భవతి ఏ అవుతుంది చెప్పు స్వాత్మా కథం భవతి భావ వికార వేత్త వేత్త నోవర్ కాబట్టి అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ మార్పులన్నీ తెలుసుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అది స్వరూపం ఎందుకని ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి ఈ మార్పు చెందేటువన్నీ కూడా ఎవరికి తెలుస్తూ ఉన్నాయి మారని స్వరూపానికి తెలుస్తున్నాయి ఆ మారని స్వరూపం ఎవరు దట్ ఈజ్ యూ చెప్తాడు అదే నీవు కాబట్టి ఇది ఏది నీవు అవకాశం లేదు అందుకని దీన్ని దేహము శరీరము ఎందుకు శరీర అంటావు నువ్వు శరీరం అని ఎందుకు అంటున్నావు దీన్ని సీర్యమాణ స్వభావత్వాత్ ఇది ఎప్పుడైనా సరే క్షీణించిపోయేది నశించిపోయేది అట్లాగే దీన్ని దేహం అని ఎందుకు అంటున్నావు దహనయోగ్యం కాబట్టి ఏ కాలిపోయేదే గనక క్షీణించేదే గనక శరీరము దహించుకుపోయేదే గనక దేహము ఇటువంటిది నీవు అయ్యేందుకు అవకాశం లేనేలేదు ఇప్పుడు ఎవరు నువ్వు చెప్పు ఫస్ట్ది విగ్రహ అయిపోయిదా విగ్రహం అంటే దేహం దేహం నేను కానే కాదు విగ్రహ నెక్స్ట్ ఇంద్రియ అంటే ఇంద్రియ అంటే ఇంద్రియాణి ఇంద్రియాణి అంటే ఇంద్రియములు ఇప్పుడు జ్ఞానేంద్రియాలు వాటికి జ్ఞానేంద్రియాలు అని ఎందుకు పేరు పెట్టాము జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి అది అంటే వాటి వల్ల జ్ఞానం తెలుస్తూ ఉంది కనుక జ్ఞానాన్ని అందిస్తూ ఉంది కనుక జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి ఇప్పుడు ఇలా చూచాం చూచినప్పుడు అక్కడ రోజా పూలు కనపడుతున్నాయి ముందు కన్ను చూస్తుంది కన్ను జ్ఞానేంద్రియం కానీ కన్ను తెలుసుకోలేదు మనసు దాన్ని తెలుసుకుంటుంది కాబట్టి మనసు తెలుసుకోవాలంటే కూడాను కన్ను ఉండాల ఎందుకని అంధుడు అది ఫలానా పువ్వు అని కదా కానీ కళ్ళు ఉంటేనే తెలుస్తుంది కానీ కళ్ళు తెలుసుకోలేవు చక్షు న కళ్ళు తెలుసుకోలేవు కాబట్టి కళ్ళ ద్వారా మనసు తెలుసుకుంటూ ఉంది కాబట్టి కళ్ళు ఉంటేనే కాబట్టి జ్ఞానాయ జ్ఞానం కలగడానికి ఈ ఇంద్రియాలు ఉన్నాయి కనుక జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి ఇవి కూడా నీవు అయ్యేందుకు అవకాశం లేదు సార్ ఎందుకని ఈరోజు కళ్ళు ఉన్నాయి చూస్తూ ఉన్నా అవి రోజా పువ్వులు అని చెప్పాను రేపు రేపు కళ్ళు పోతాయి అంధుడిని అవుతాను అప్పుడు ఎవరైనా అడిగారనుకోండి అవి ఏమిటండి అని నాకు తెలియదు సార్ కదా ఎందుకని అంధోహం అహం అంధహ నేను గుడ్డివాణ్ణి సార్ కదా అందుకని వాటిని చూడలేను బెస్ట్ నువ్వు అంధుడువి గనక వాటిని చూడలేవు కానీ నీకు అంధత్వం ఉంది అనేది చూస్తున్నావా లేదా అంధహ అనందో భవతి ఎక్కడ గాఢ నిద్రలో కళ్ళున్నవాడు కళ్ళు లేనివాడు ఇద్దరు ఒకటే నిద్రపోయిన తర్వాత అంధహ అనందో భవతి వాడి కళ్ళు లేవని తెలియడం లేదు ఒక్క కలగంటాడు ఎవరు కళ్ళు లేనివాడు కలగంటాడు ఇక్కడ చూడ్డానికి కళ్ళు అవసరం కానీ కలలో ఉండేటి చూడ్డానికి ఆ కళ్ళు వేరే నేను ఇది చూశానంటాడు నువ్వు అంధుడువి కదరా నిజమే అంతహ జాగ్రత్త అవస్థలో ఎవడైతే అంధుడో అనంధోభవతి వాడు స్వప్నంలో అంధుడు కాదు సార్ కాబట్టి నా కళ్ళు చూడడం లేదు అనేది నేను చూస్తున్నా క్లియర్ చూడడం లేదా కాబట్టి నా చెవులు వినపడడం లేదు నాకు బధిరోహం అహం బధిరహ నీ చెవిటివాణ్ణి చెప్పాను అనుకోండి నా చెవిటి తనం నేను వినాలనుకున్నప్పుడు నాకు వినపడ్డం లేదు అంటాను నాకు వినపడ్డం లేదు అనేది నేను లోపల వింటున్నా కాబట్టి కళ్ళు లేనింత మాత్రాన్ని నేను కళ్ళు లేనివాణ్ణి కాదు అది చెక్షుషక్షుహు మన సోమనోయద్ ఉపనిషత్తు కాబట్టి అలా లోపలికి వచ్చినప్పుడు నేను ఎవరండి నేను అంధ్రుణ్ణి కాదు నేను చెవిటివాణ్ణి కాదు నేను మోగవాణ్ణి కాదు ఆ చెవిటితనం ఇంద్రియాలకు సంబంధించినవి కాబట్టి ఇంద్రియాలు తెలుసుకోలేకపోతున్నాయి అనేది నేను తెలుసుకుంటూ కాబట్టి నేను ఇంద్రియాలు అయ్యేందుకు అవకాశం లేదు కారణం ఇంద్రియాలు ఉంటే నేను ఉన్నా ఇంద్రియాలు లేకపోయినా నేనుంటా కళ్ళు లేవు నేను లేకుండా పోలేదు లే కళ్ళు లేవని నేను లేకుండా అట్టపోయాను కాబట్టి కళ్ళు లేకపోయినా నేనున్నాను గనక అది లేకపోయినా నేను ఉండేటప్పుడు ఆ లేనిది ఏదో ఆ ఉన్న నా యొక్క లక్షణం అయ్యేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఇంద్రియాణి నాహం విగ్రహ ఇంద్రియ ప్రాణ ప్రాణం ఏదైతే ఉందో ఇది వాయువికారహ ప్రాణం అనేది వాయువు జడం ప్రాణం కూడా చేయడం బాహ్యంలో ఉన్నప్పుడు గాలి అంటున్నావు కదా ఆ గాలి నువ్వు లోపలికి పీలుస్తూ ఉన్నావు గాలి నువ్వు లోపలికి బీల్చకపోయినా కూడా ప్రాణ సంచారం ఆగిపోద్ది కొంతసేపు ముక్కు పట్టుకుంటే మనిషి చచ్చిపోతాడు కాబట్టి గాలి తీసుకుంటూ ఉన్నాడు కదా ఆ భాష్యంలో ఉండేటువంటి గాలి లోపలికి పోతూ ఉంది పోయినప్పుడే అది ప్రాణంగా మారుతూ ఉన్నది కాబట్టి వాయువికార అన్న వికారం ఎట్లాగైతే దేహమైందో వాయువికారం ప్రాణమైంది వాయువు జడమా కాదా జడం వాయువు జడము గనక ప్రాణం కూడా జడం ఎందుకంటే ప్రాణం చలనాత్మకం బాహ్యంలో ఉండేటువంటి ఆ వాయువు ఏదైతే ఉందో అదే లోపలికి ప్రాణం అవుతూ ఉంది ఈ ప్రాణం జడంగా తెలుస్తుంది కాబట్టి జడంగా ఉంది కనుక దానికి ఏమీ తెలియడం లేదు ప్రాణానికి అది ఒక్కటే జాలినయన ఇప్పుడు ప్రాణానికి ఎప్పుడైతే ఏమీ తెలియడం లేదో అక్కడికే మనం నిర్ణయం చేయిస్తూ తగ్జడంసత్ నాహం నేను కాదు ప్రాణము ఎందుకు నువ్వు ప్రాణం కాదు అది జడము నేను జడం కాదు చేతనము నేను కాన్షియస్ బియింగ్ నేను నేను జడమేట్ల అవుతాను నేను అసత్ కాదు సత్ చాలా క్లియర్గా తెలిసిపోతా ఉంది కాబట్టి దానికి ఏమీ తెలియడం లేదు ఎందుకంటే అది జణం ఆపరేషన్ చేస్తూ ఉండాడు డాక్టరు మత్తు మంది ఇచ్చాడు ఆపరేషన్ టేబుల్ మీద వాడిని పండబెట్టారు దేహాన్ని కోస్తూ ఉండాడు ప్రాణం లేదా డౌట్ వచ్చిందే మీకు డాక్టరు ఎవరికైతే ఆపరేషన్ చేస్తున్నాడో వాడికి ప్రాణం ఉందా లేదా అని అడుగుతున్నా నేను ప్రాణం ఉంటేనే కదా ఆపరేషన్ చేసేది లేకపోతే పోస్ట్ మార్టం కదా లేకపోతే పోస్ట్ మార్టం కదా ఆయనది కాబట్టి ప్రాణం ఉంది అదే గనక ప్రాణానికి గనక జ్ఞానం ఉండేటట్లయితే అది చైతన్యం అయ్యేటట్లయితే జడం కాకుండా మధ్యలో కూడా వాళ్ళు లేచిపోతాడు ఎందుకంటే కోస్తే నొప్పి కదా వాడు లేచి కానీ ఇప్పటివరకు వెళ్ళినోడు ఎవడూ లేదు మొత్తమంది ఇచ్చిన తర్వాత అనేస్త ఇచ్చిన తర్వాత తరివినా కూడా పోరు ఎందుకంటే వాడికి కదల్లేని స్థితిలో ఉంటాడు గనక అండస్టే కాబట్టి ప్రాణం అనేటువంటిది జడం అది మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంది ఆపరేషన్ దగ్గరనే కాబట్టి జడం గనక దానికి ఏమీ తెలిసి రావడం లేదు నా ఇష్టం అనిష్టం చ శాస్త్రం నా అది తెలుసుకోవడం లేదు ఏది ఇష్టం అయిష్టం ఇప్పుడు నాకు ఇది ఇష్టము అది అయిష్టము అని ప్రాణం చెప్పడం లేదు నాకు ఇడ్లీ కావాలి నాకు దోశ వద్దు అని ప్రాణం చెప్పడం లేదు కానీ ఆ మాట మాట్లాడేవాడి దగ్గర ప్రాణం ఉంది ప్రాణం ఉంటేనే వాడు తినేది ప్రాణం ఉండేవాడు అంటున్నాడు కానీ నా ఇష్టం అయిష్టం చా ఇది అష్ నాకు ఇష్టమైంది అది నాకు అయిష్టమైంది అని ప్రాణానికి తెలియడం లేదు ఒకవేళ ప్రాణానికి కనుక తెలిసేటట్లయితే మనం పోతూ ఉంటాం ఒక చెడ్డ గాలి వచ్చేస్తుంది దుర్గంధ భూ ఇష్టంగా ప్రాణం పీలుస్తూ లేదా గాలి కాబట్టి దుర్గంధం కనుక నేను పీల్చకూడదు ఐడియా దానికి రావడం లేదు పీల్చేసిన తర్వాత వేరే విషయం అది అయిపోయింది అప్పుడు ముక్కు మూసుకోవచ్చు అప్పుడు కూడా అది కాదు ప్రాణం కాదు మూసుకుంటుండేది నేను క్లియర్నా కాబట్టి ఇది నాకు ఇష్టము అది అయిష్టము అని తెలియడం లేదు కనుక ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటే కూడాను ప్రాణం తీసుకుంటానే ఉంది దాన్ని శ్వాసిస్తూనే ఉంది కాని వద్దని చెప్పి పరిస్థితి లేదు ఇటువంటి ప్రాణం ఆత్మట్లవుతుంది ఎందుకని నిత్యం పరతంత్రహ ఇవన్నీ రీజన్స్ శాస్త్రంలో నిత్యం పరతంత్రహ మరొక దాని మీద ఆధారపడి ఉంది పరతంత్ర దేని మీద ఆధారపడి ఉంది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంది ఆక్సిజన్ ఎక్కడుందో ఎక్కడుంది ఇట్ ఈస్ అవుట్ సైడ్ బాహ్యంలో ఉంది బాహ్యంలో ఉండేటువంటి ఆక్సిజన్ మీద ఇది ఆధారపడి ఉంది ప్రాణం కాబట్టి మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఇది స్వతంత్రమైంది కాదు ఇండిపెండెంట్ కాదు డిపెండెంట్ డిపెండెంట్ అయింది ఏదో అది జనమై ఉంటుంది కానీ స్వప్రకాశం అయ్యేందుకు అవకాశం లేదు ఇవన్నీ రీజన్స్ అన్నమాట కాబట్టి గాలిపోతూ ఉంటది లోపలికి మనం పీల్చుకుంటుంటాము బయటకు వదులుతూ ఉంటాం కానీ స్ప్యాడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఒక మనిషి ఇంతకాలం బ్రతకాలి అని ఉంటుంది అంతకాలం బ్రతకడానికి వాడు ఎన్నిసార్లు శ్వాసను పీల్చుకోవాలి శ్వాసను వదలాలి అనేది కూడా ఉంటుంది ఆ అకౌంట్ కనుక పూర్తి అయిపోయిందంటే వాడు ఇన్ని లక్షల సార్లు లేదు ఇన్ని కోట్ల సార్లు శ్వాసించాలి అనేది ఉంటే అది లాస్ట్ శ్వాస దగ్గరకు వచ్చేటప్పటికీ ఉదాహరణ వాయువు ఇది ప్రాణాల్లోనే పంచప్రాణాల్లో ఉదాహరణ ఏదైతే ఉందో అది బయటొచ్చేస్తుంది ఉదాహరణం బయటొచ్చిందంటే వాడు చచ్చిపోతాడు థ్యాంక్ యూ అర్థమైంది ఇంతవరకు కేవలం అంటే దానికి జ్ఞానం ఉండి కాదు బయట పోతూ ఉండేది అలారం పీసుందని ఆయన దానికి మనం కీ ఇచ్చేసామనుకోండి ఇచ్చేసి అలారం పెట్టామనుకోండి రెండు గంటలకు మనం అలారం పెట్టామంటే రెండు దగ్గరకు వచ్చేటప్పటికి టక్ అనేది కొట్టేస్తుంది అంతే అలారం అంతేగాని రెండు వస్తుంది నేను కొట్టాలా అనేటువంటి జ్ఞానం దానికి అవసరం లేదు అట్లాగే ఉదనవాయువు కూడా బయటికి పోది ఉదనవాయువు బయటికి పోగానే మనిషి చచ్చిపోతాడు కాబట్టి ప్రాణం అనేటువంటిది జడమే కానీ ఇది మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీతమహ అట్లాగే ఇప్పుడు మనసులో భావాలు నడుస్తూ ఉన్నాయి అట్లాగే బుద్ధిలో కూడా నడుస్తూ ఉంది కానీ అహం వృత్తి ఉంది ఈ అహం వృత్తి ఎక్కడుంది మనసులో ఉందే బుద్ధిలో ఉంది ఉంది ఎందుకని తెలుసా మనసు అది గుర్తుపెట్టుకోండి మనసు కరణం ఇన్స్ట్రుమెంట్ కానీ బుద్ధి కర్త కాబట్టి అహం కర్త నేను కర్తను అనేటువంటి అహం భావన ఏదైతే ఉందో అది బుద్ధిలో ఉంది కాబట్టి విగ్రహ ఇంద్రియ ప్రాణ ధి ధి అంటే బుద్ధి ఇది కూడా నువ్వు కాదు ఇది కూడా నీవయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని నేను కాంతి స్వామీజీ ఇది పరిణామభావాత్ నంబర్ వన్ రీజన్ మార్పు చెందుతూ ఉంది కనుక పరిణామి నిరంతరం కూడాను బుద్ధి పరిణామి భావాత్ ఎందుకని బుద్ధిలో ఏమున్నాయి ఈ వృత్తులే వస్తూ పోతూ ఉన్నాయి కదా అహం వృత్తి ఉంది ఇదం వృత్తులు వస్తున్నాయా పోతున్నాయా లేదా కాబట్టి వృత్తి అనేది ఏదైనా కూడా క్షణికం కారణం అనేకమైనటువంటి వృత్తులు వస్తూ ఉంటాయి ఒక వృత్తి వస్తుంది అది ఉంటుంది ఆ వృత్తి పోతుంది తర్వాత ఇంకొక వృత్తి వస్తుంది కాబట్టి క్షణికంగా ఈ మనసులో వృత్తులు వస్తూ పోతూ ఉంటాయి కనుక ఇది పరిణామి భావాత్ ఫస్ట్ రీజన్ కాబట్టి అది బుద్ధి కూడా నేను అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకంటే మార్పు చెందుతూ ఉంది లేదు బుద్ధే నేను అన్నావు అనుకోండి దాని అర్థం ఏంటో తెలుసా వృత్తే నేను అర్థం కాబట్టి వృత్తి వస్తే ఆ వచ్చిన వృత్తి ఉండి మళ్ళీ వృత్తి పోతూ ఉంది కనుక నీవే గనక వృత్తి అయ్యేటట్లయితే వృత్తిపోతే నీవు ఉండడానికి అవకాశం లేదు కానీ అనేకమైనటువంటి వృత్తులు అనేకమైనటువంటి ఆలోచనలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు వస్తూ పోతూ ఉండినా మనం ఉన్నాము అని అంటే పరిణామం లేదు పరిణామం ఎవరికి ఉంది కాబట్టి వృత్తి పరిణామం చెందుతూ ఉంది నేను పరిణామం లేకుండా ఉన్నాను గనక ఫస్ట్ రీజన్ ఈ కారణం చేత కూడాను వృత్తి లేకపోయినా నేను ఎప్పుడైతే ఉంటూ ఉన్నానో నేను బుద్ధి అయ్యేందుకు ధీ అయ్యేందుకు అవకాశం లేదు రెండవది ఆద్యంతవత్వాత్ ఆద్యంతవత్వాత్ ఆద్యంతవత్వాత్ ఆద్యంతవత్వాత్ అంటే ఆది అంత్యము రెండూ ఉన్నాయి వృత్తికి ఒక వృత్తి వచ్చిందంటే ఫలానా వృత్తి అని వస్తుంది దానికి సంబంధించిన ఆలోచనలు మనకు అనేకంగా కదులుతూ ఉంటాయి ఇదం భావనలు కానీ ఒక వృత్తి కదిలిందంటే ఇది ఇక్కడ కదిలింది బిగినింగ్ ఉంది ఆ వృత్తి అయిపోయింది ఎండింగ్ ఉంది మళ్ళీ ఇంకొక వృత్తి కదువుతుంది కాబట్టి ప్రతి వృత్తికి ఆద్యంతాలు ఉన్నాయి గనక ఆద్యంతాలు వృత్తిగా ఉండేటప్పుడు నేనే గనక వృత్తి గనక అయితే నాకు కూడా ఆద్యంతాలు ఉంటాయని అర్థం కాబట్టి వృత్తి వస్తే నేను ఉంటాను వృత్తి లేకపోతే నేను పోతాను కానీ వృత్తులు ఉన్నా ఉన్నవని వృత్తులు లేకపోయినా లేవని తెలుసుకునేటువంటి చైతన్యం నేనే అయ్యి ఉండడం వల్ల నేను వృత్తులు అవకాశం లేదు నంబర్ త్రీ దుఃఖాత్మకత్వాత వృత్తుల్లోనే దుఃఖం ఉంది కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి వీటి వల్ల మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది కానీ నేను మాత్రం దుఃఖానికి సంబంధించిన వాడిని కాదు ఆనంద స్వరూపుణ్ణి నంబర్ ఫోర్ దృశ్యాత్మతయా ఇవన్నీ రీజన్స్ ఆయన కారణాలు హేతువులు దృశ్యాత్మతయా కాబట్టి వృత్తి ఏదైతే ఉందో అది దృశ్యంగా తెలుస్తూ ఉంది విషయము విషయి విషయము దృశ్యము విషయి ద్రష్ట కాబట్టి ఈ దృశ్యాత్మత అంటే బుద్ధిలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుస్తూ ఉన్నాయి ఎవరికి తెలుస్తూ ఉన్నాయి బుద్ధికి కాదు నాకు తెలుస్తు కాబట్టి నేను ద్రష్ట బుద్ధిలో ఉండేటువంటి వృత్తులన్నీ కూడా దృశ్యములు గనక ద్రష్ట దృశ్యము కాదు కాబట్టి నేను బుద్ధి అయ్యేందుకు అవకాశం లేనేలేదు క్లియర్నా కాబట్టి ఆత్మ అనేటువంటిది చూడవు ఇప్పుడు తమహ అజ్ఞానం అనుకోండి అజ్ఞానం ఎక్కడుంది సుషిప్తుల ఉంది గాఢ నిద్రలో అజ్ఞానం ఉంది అజ్ఞానం అంటే ఏంటి ఏమీ తెలియకుండా ఉండడం ఆ ఏమీ తెలియకుండా ఉండేటువంటి స్థితి ఎవరికి దాన్ని తెలుసుకునేవాడు కాబట్టి సుషుప్తిలో గాఢ నిద్రలో నాకు ఏమీ తెలియదు అని అంటే ఆ ఏమీ తెలియదు అనేది ఎవరికి తెలిసింది నాకు తెలిసింది కాబట్టి సుషుప్తిలో ఏమీ తెలియకపోవచ్చేమో కానీ ఆ ఏమీ తెలియడం లేదు అని చెప్పేటువంటి నేనున్నాను కాబట్టి సుషుప్తిలో అంటే నిద్ర ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఉన్నాననేది క్లియర్గా గుర్తింపబడుతుంది ఇప్పుడు మన పాయింట్ ఒక్కటే నేను ఇంకా అక్కడికి రాలా ఏది తజ్జడం హెసత్ నాహమేకం ముందు ఈ నిషేధంలోనే ఉన్న ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆత్మ ఆయన స్వరూపం ఏదైతే ఉందో ఆత్మ ఇది అంతటా ఉంది కదా అంతటా ఉంది కాబట్టి ఏం చేయాలి మనం వివేకంతో ప్రతి దానిని గుర్తించాలి దేహం ఉంది ఆత్మ ఉండడం కదా మనసు ఉంది ఆత్మ ఉండడం వల్లనే ప్రాణం ఉంది మనసు ఆత్మ ఉండడం వల్లనే కాబట్టి దేహం ఉండే చోట ఆత్మ ఉంది కనుక క్లియర్ ఇదే శాస్త్రంలో మడత దేహమే ఆత్మ దేహమే కానీ ఇది దొరకదు ఎక్కడ మీకు దీన్ని పట్టుకొని ఉండాలి ఇప్పుడు చూడండి ఎందుకంటే ఆత్మ అంతటా ఉండేటప్పుడు దేని నుంచి కూడా మనం నిషేధించాలి ఇట్లా నిషేధించాలి కాబట్టి దేహమే ఆత్మ కానీ ఆత్మ దేహం కాదు ప్రాణమే ఆత్మ కానీ ఆత్మ ప్రాణం కాదు మనసే ఆత్మ కానీ ఆత్మ మనసు కాదు బుద్ధే ఆత్మ కానీ ఆత్మ బుద్ధి కాదు చూసారా ఇట్లా మనం తీసుకుంటూ వస్తే అప్పుడు ఆత్మ ఏమవుతుంది తనకు తానుగా ఉంటుంది స్వతంత్రంగా ఉంటుంది అదే సచ్చిదానంద స్వరూపము దీన్నే వివేకము తయోహో వివేకోదిత బోధవన్ అజ్ఞాన కార్యం ప్రదహేత్ సమూలం ఈ విధంగా వివేకంతో అజ్ఞానం అనేటువంటి దాన్ని సంపూర్ణంగా నశింపజేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము తెలుసా విగ్రహేంద్రియ ప్రాణధితమహనాహం పోహ్ వన్ కాంపౌండ్ అక్కడికి వచ్చాం తరువాత ఏముందంటే ఏక సత్ ఆ ఏక సత అట్లా పెట్టండి నాహమేక సత్ ఏక సత్ సత్ అనేది ఒకటి ఉంది అద్వయ సత్తా స్వరూపం సరే దాన్ని అట్లా ఉంచండి విగ్రహ ఇంద్రియ ప్రాణధి తమ నాహం ఎందుకని నువ్వు కాదు తత్ అది తత్ జడం ఎందుకని ఏదైతే నీకు తెలుస్తుందో గుర్తుపెట్టుకోండి క్లియర్గా నీకు తెలిసేది ఏది స్వప్రకాశం కాదు దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకంటే తరువాత శ్లోకంలో సత్వభాషిక చిత్కవేతర సత్వయాహి చిత్ చిత్తాహ్యహం వస్తూ ఉంది కనుక ఏదైతే నీకు తెలుస్తూ ఉందో నీకన్నా అన్యంగా అది స్వప్రకాశం కాదు స్వతసిద్ధం కాదు అవునా ఎందుకని నీకు తెలుస్తూ ఉంది కనుక నీకు తెలుస్తు ఉందంటే అర్థం ఏంటి నీ మీద ఆధారపడి ఉంది కనుక నీ మీద ఆధారపడి ఉండేది ఏది చెప్పండి పర్లేదు మిథ్య ఆత్మ అంతటా ఉండేటప్పుడు మిథ్య ఎక్కడి నుంచి వచ్చింది మిథ్య కూడా కానీ సింపుల్ అది నిషేధ పద్ధతి ఎట్లా వెళ్ళాలా ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి అది ఏదైతే ఉందో అది ఆత్మ కాదని తెలుసుకున్నాం కదా మనం ఏనాయన ఆత్మ ఇది కాదని తెలుసుకున్నాం కదా ఎందుక ఇది కాదు ఇది అసత్ అసత్ అంటే ఏంటి సత్ కానిది సత్తు ఏమిటి స్వత ఉండేది అసత్ ఏంటి ఆధారపడి ఉండేది కాబట్టి ఇది మిథ్య మిథ్య కనుక అది జడం తత్ జడం అంటే స్వప్రకాశం కాదు కనుక ఒక్కటే దీన్ని మనం ఒక ఈక్వేషను యత్ జడం తత్ అసత్ క్లియర్ ఏదైతే జడము స్వప్రకాశం కాదు అది అసత్ అది సత్ అయ్యేందుకు అవకాశం లేదు ఏదైతే తెలియబడుతూ ఉందో ఏదైతే తెలియబడుతూ ఉందో అది జడము అది అసత్ ఎందుకంటే నీకు తెలియబడుతూ ఉండడం వల్లనే ఇప్పుడు ప్రపంచం ఉందని ఆయన జగత అస్థి ప్రపంచం అనేది ఉంది నీకు ఎలా తెలుసు ద వరల్డ్ ఈజ్ జగత అస్తి ఇది ప్రపంచం ఉంది నీకెట్లా తెలుసు అని అడుగుతున్నాను నేను ప్రపంచం నేనున్నానని ఎప్పుడు చెప్పలేదు ఎవరికి ఎవరికైనా చెప్పింది ప్రపంచం ఉంది అని నువ్వు అంటున్నావు ప్రపంచం ఉంది నేనున్నాను అని ప్రపంచం ఎవరికీ చెప్పలేదు మరి ఎవరికీ చెప్పనప్పుడు తెలిసింది ప్రపంచం ఉందనేది ఎట్లా తెలిసింది నాకు తెలిసింది స్వామీజీ అవునా నాకు తెలిసింది నాకు ఎవరికి తెలిసింది నాకు అంటున్నవి ఆ నేననేది ఏదో అది ఎవరికి తెలిసింది అని నెక్స్ట్ క్వశ్చన్ విషయీ విషయము తెలియబడేది విషయము తెలుసుకునేది విషయి ప్రపంచం తెలియబడుతూ ఉంది విషయము నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు విషయి సరే ఎవరయ్యా నువ్వు అన్నప్పుడు నీలో ప్రపంచము లేదు నువ్వని లేదు విషయము విషయి లేకుండా ఏదైతే ఉందో అది నువ్వు అప్పుడే స్వత సిద్ధం సెల్ఫ్ ఎవిడెంట్ అవుతావు అంటే నీకు నీవుగా ఉంటావు స్వప్రకాశంగా ఉంటావు ఎందుకని ఆత్మలు ఎన్నో లేవు తెలుసుకునే ఆత్మ తెలియబడే ఆత్మ రెండు లేనే లేవు కారణం ఏకసత్ అది అక్కడ ఉంది చూసారా విగ్రహేంద్రియ ప్రాణధితమహ నాహం ఇంకా కూడా తమాషద్ దాన్ని విడగొట్టచ్చు విగ్రహేంద్రియ ప్రాణధితమహ నా ఆడి పెట్టుకుంటే అహం ఏకసత్ నేను అద్వయమైనటువంటి రెండు కానిటువంటి సద్రూప చైతన్యాన్ని మరి అవి తత్ జడం ఎందుకని జడము నిత్య గనక కాబట్టి అది అసత్ జడం తత్ అసత్ ఇక్కడ ఒక్క ఆలోచన మీకు రావచ్చు రావాలి కూడా ఏంటంటే స్వామిజీ ఇప్పుడు అహం వృత్తి ఏదైతే ఉందో ప్రథమ వృత్తి ఐ థాట్ జీవ భావన అహం భావన అదే అహం స్వరూపం అన్నారు మీరు దాంట్లో అహం భావనలో అజ్ఞానం ఉన్నప్పుడు జీవహ అజ్ఞానం కనుక పోతే పరమేశ్వరుడు అది తర్వాత కూడా వస్తుంది శ్లోకం కదా ఇప్పుడు ఇవన్నిటిని తెలుసుకునేటువంటిది ఒకటి ఉంది అని అన్నారు అది ఏక సత్ అది సద్రూపం అంటే సత్తా అంటే ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ పోయిన తర్వాత అది ఉంది దాన్ని ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు అది ఉందని ఎట్లా తెలుసు సత్వభాసి చిత్వేతరా సత్వహి చిత్ చిత్తాహ్యహం సభాసి చివేతరా సత్తాహ్యహం మణులు ఒక్కొక్క శ్లోకం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం ఏకం సత్ అంతేనా నేను సదృప చైతన్యాన్ని ఐఎమ్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ క్లియర్ లే రిపీట్ చేస్తున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నేను అహం ఏకసత్ అవునా తత్ జడం అసత్ అంటే నేను తప్ప అహం తప్ప అంత అహం కన్నా ఏదైతే అన్యంగా ఉన్నదో అదంతా అనాత్మబంధ తత్ ఎవా సంస్కృతి ఇదే సంసారం అనాత్మ అంతా ఇది ఏకం కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏక సత్త అన్నాడు కదా నేను సత్తా ఎగ్జిస్టెన్స్ సత్తా అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ కలిపి తెలియదు స్వామీజీ సో ఆ ఉన్నది ఏదో అది స్వరూపం అంతేనా ఈ స్వరూపం ఉందని ఎవరికి తెలిసిందే చూస్తారా ఇప్పుడు అది ఉందని ఇది ఇది ఉందని అది ప్రపంచం ఉందని వృత్తులు వృత్తులు ఉన్నాయని అహం వృత్తి అహం వృత్తి ఉందని ఇట్లా వచ్చాం కదా ఇప్పుడు అహంస్వరూపం ఉంది సత్త ఏక సత్ అది ఉందని ఎవరికి తెలిసింది ఇది చూడండి సత్వ భాషిక భాషిక అంటే ప్రకాశింపజేసేది భాస్యము అంటే ప్రకాశింపబడేది భాషిక ప్రకాశింపజేసేది దేన్ని సత్ సత్వ భాషిక ఇప్పటివరకు మనం వచ్చాము చూసారా సత్ ఆ సత్ను ప్రకాశింపజేసేటువంటిది చిత్ చైతన్యం కదా దేన్నైనా ఒకటి ప్రకాశింపజేస్తూ ఉందంటే అది చైతన్యమే కదా చైతన్యమైతేనే ప్రకాశింపజేస్తుంది అది చిత్ సత్వభాషిక చిత్ ఆ సత్తును ప్రకాశింపజేసేటువంటి చిత్ క్వ ఎక్కడుంది క్వ వా ఇతరా ఇతరా కిం అది చిత్క్వేతరా సత్వభాషిక చిత్ ఆ సత్తు ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేది దాన్ని ప్రకాశింపజేసేది చిత్ చైతన్యం ఏదైతే ఉందో అది క్వా వా ఇతరా ఇతరా కిమ్ అది వేరుగా ఉందా ఉంటే క్వా అది ఎక్కడుంది జాగ్రత్తగా పట్టుకోవాలా వెరీ వెరీ ఈజీ ఇప్పుడు మనసు ఉంది అంటే నేనున్నానన్నా దేహం ఉంది దేహానికి తెలియదు మనసు మనసు తెలీదు వృత్తులు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అహం వృత్తి అహం వృత్తి ఎవరికి తెలిసింది నాకు ఎందుకని అహం వృత్తి ఉంది నేనున్నాను అహం వృత్తి లేకపోయినా నేను ఉంటాను అజ్ఞానం ఉంది ఎవరికి తెలిసింది నాకు తెలిసింది ఎందుకని అజ్ఞానం ఉంది ఉందని నాకు తెలుసు అజ్ఞానం లేదు లేదని నాకు తెలుసు కాబట్టి నేను ఉండాను కదా కాబట్టి ఒక్కొక్కటి ఉండడానికి ఇదిగో ఇది ప్రకాశింపజేస్తూ ఉంది ఏది అహం స్వరూపం ఇది ప్రకాశింపజేస్తూ ఉందని తెలుసుకునేది ఏది వాటన్నిటినీ తెలుసుకున్నది నైనా కన్ఫ్యూజనా కదా ఏవైతే ఉన్నవో ఉన్నవన్నింటినీ తెలుసుకోవడానికి చివరికి వచ్చేటప్పటికి అహం స్వరూపం వచ్చింది అదే సత్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు ఉంది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అని ఎందుకన్నానంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు సుషుప్తి ఒకప్పుడు ఉందో ఒకప్పుడు లేదు మనసు ఒకప్పుడు ఉందో ఒకప్పుడు లేదు వృత్తులు ఒకప్పుడు ఉన్నాయో ఒకప్పుడు లేవు దేహం ఒకప్పుడు ఉందో ఒకప్పుడు లేదు ప్రపంచం ఒకప్పుడు ఉందో ఒకప్పుడు లేదు కానీ సత్ ఆ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో మిగతా అన్ని ఒళ్ళవి లేకుండా పోయేటట్టు ఉండే కానీ ఈ సత్ ఎప్పుడూ ఉంది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ సత్ అందుకని కాలత్రయపతి తిష్టతీయత్ సత్ మూడు కాలాల్లో ఉంది అంటే కాలతీతంగా కూడా ఉంది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ దాన్ని సత్వభాషిక ఇది ఉంది అని ప్రకాశింపజేసేదేది సత్వభాషిక చిత్ ఆ సత్తును ప్రకాశింపజేసే చిత్ ఏదైతే ఉందో చిత్వ వేతరా క్వా ఇతరా దాన్ని ప్రకాశింపజేసేది ఇంకొకటి ఉందా క్వశ్చన్ చిత్క్వేతరా అంటే చిత్ ఖ వా ఇతరా ఇంకొకటి ఏమన్నా ఉందే ఇప్పటి వరకు ప్రకాశింపజేసింది ఒకటే ఏది ఆత్మస్వరూపం దీన్ని ప్రకాశింపజేసేది ఏదైనా ఉందా నేను తర్వాత లైన్కి పోవడం లేదు మీకు ఇది క్లారిఫై చేసి తర్వాత లైన్కి వస్తాను ఇంకా ఈజీ అవుతుంది ఇంకా తర్వాత లైన్ లేదు ఒకటే లైన్ అనుకోబాగండి కాబట్టి సత్వభాషిక చిత్కవేతర సత్వభాషిక చిత్ కాబట్టి సత్ అనేది ఏదైతే ఉందో ఏది సత్తాస్వరూపం సత్తా స్వరూపం ఏదైతే ఉందో దాన్ని భాషిక ప్రకాశింపజేసేటువంటి అంటే తెలుసుకునేటువంటి అని అర్థం చిత్ జ్ఞానం ఏదైతే ఉందో వేరుగా ఉందా అంటే ఒక వస్తువునైనా బాగానండి ఒక వస్తువు నీకు కనిపిస్తూ ఉంది అంటే ఒక వస్తువు నీకు తెలుస్తూ ఉంది అంటే ఒకటి ఆ వస్తువు ప్రకాశిస్తూ అన్నా ఉండాల లేకపోతే ఆ వస్తువు ప్రకాశములోనైనా ఉండాలి ఒక వస్తువు నీకు తెలిసిందనుకోను ఆయన అది ప్రకాశంలో ఉండాలా ఇప్పుడు రాత్రి ఉంది చీకటి చిమ్మ చీకటి గడాంధకారం అక్కడ కొండ ఉంది తెలియదు అయ్యే ఘట ఎట్లా తెలుస్తుంది తెలియదు ఎందుకని అది ప్రకాశంలో లేదు కానీ ఒక మిణుగురు పురుగుంది అనుకోండి అది ఉన్నట్టు తెలుస్తుంది నీకు చీకట్లో ఎందుకని అది ప్రకాశిస్తూ ఉంది కనుక గ్లోవాము ప్రకాశిస్తూ ఉంది కనుక కాబట్టి అదైనా ప్రకాశిస్తూ ఉండాల తనకు తానంతా ప్రకాశిస్తూ ఉండాలి లేకపోతే తాను ప్రకాశములైనా ఉండాలి అప్పుడే తెలుస్తాయి మరి ఒకటి వెలుగుతూ ఉంది అనుకో ఒకటి వెలుగుతూ ఉంది ప్రకాశిస్తూ ఉంది ప్రకాశించేటువంటి దాన్ని తెలుసుకోవడానికి మరొక ప్రకాశం అవసరమా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడిని తెలుసుకోవడానికి ఒక టార్చిలైట్ అవసరమా ఒక ల్యాంప్ అవసరమా ఎందుకని తానే ప్రకాశంలో ఉన్నాడు గనక ప్రకాశం అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఏవైతే వెలుగుతూ ఉన్నావో తమంతా తాను స్వతహాగా వెలిగేవి కానీ లేక వెలుగులో ఉండేవి కానీ అంటే వాటికి వెలుగులేనివి అవి వెలుగులేనివి అవుతాయి కదా కానీ వెలుగే లేనిటువంటి కొండ కానీ వెలుగుతూ ఉండేటువంటి మినుగురు పురుగు కానీ ఈ రెండు కూడా వెలుగులేనివవుతాయి ఈ రెండు కూడా వెలుగులేనివి అవుతాయి ఎప్పుడు నేను అంధున్నైతే పాయింట్ వేస్తాయి నేను కదా గుడ్డివాడిని అయితే నాకు కుండెంతో గ్లోవం ఎందుకని ఇది చీకట్లో ఉండి ఒకటే అది వెలుగుతూ ఉండి ఒకటే కారణం ఏంటి నాకు తెలియాలి అది ఉందని నాకు తెలియాలంటే నేను కళ్ళు కలిగి ఉండాలి కాబట్టి వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ప్రపంచం ఉంది వస్తువులు ప్రకాశిస్తున్నాయి ఇలా ప్రకాశిస్తూ ఉన్నాయి వస్తువులు అవి ప్రకాశంలో ఉన్నాయి ఆ ప్రకాశంలో ఉండేటువంటి వస్తువుని తెలుసుకోవడానికి నా కంటిలో ప్రకాశం ఉండాలి సపోజ్ నేను అంధుండైతే అవి నాకు తెలియదు చూడండి జ్ఞానం ఎట్లా కలుగుతూ సపోజ్ నా కళ్ళు చూస్తూ ఉన్నాయి నా కళ్ళల్లో దాని యొక్క ప్రతిబింబం పడుతూ ఉంది కానీ నా మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు ఆ వస్తు జ్ఞానం నాకు కలిగే అవకాశం ఉందా లేదు ఎందుకని కేవలం నా కళ్ళు ఉంటేనే లాభం లేదు నా కళ్ళల్లో ప్రకాశం ఉంటే కూడా లాభం లేదు వస్తువులు ప్రకాశిస్తున్నాయి నా కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి కనుక నా కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి నా మనసు ప్రకాశిస్తూ ఉంది కనుక నా మనసు ప్రకాశిస్తూ ఉంది ఎందుకంటే అది కరణం నేను ప్రకాశిస్తున్నాను కనుక నేను ఇది ధీ ధీ బుద్ధి ఎందుకని అక్కడ కర్త అహం కర్త అహంభోక్త ఇది విజ్ఞానమయ కోశానికి సంబంధించింది మనోమయ కోశానికి సంబంధించింది కాదు ఇది కరణము అది కర్త కాబట్టి అహం కర్త కాబట్టి అక్కడ నేను తెలుసుకుంటున్నా మనసులో ఏవైతే నడుస్తున్నాయో ఇవన్నీ నేను తెలుసుకుంటున్నా కాబట్టి వస్తువు ఉంది వృత్తి ఉంది సంకల్పం ఆడ కుండ ఉంది కుండ అనేటువంటి వృత్తి ఇక్కడ ఉంది అటువంటి వృత్తులు అనేకం వచ్చిపోతూ ఉంటాయి వృత్తులు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అయినా నాకు తెలుస్తుంది కనుక ఏది వచ్చిపోతూ ఉన్నట్లు అహం వృత్తి ఉంది ఎప్పుడు ఇదం వృత్తులు వచ్చిపోతున్నాయే కానీ అంతే కదా నాయన వృత్తయస్త్వహం వృత్తిమాశ్రిత వృత్తయ అహం వృత్తిం ఆశ్రితాహ కాబట్టి వృత్తులు ఉన్నాయో అహం వృత్తి మీద ఆధారపడి ఉంది అహం వృత్తి ఉంది కదా ఈ అహంవృత్తి లీనమైపోతుందా లేదా అహమి లేనకేపి అలా ఏ సత్తాయా కాబట్టి ఆ అహమనేటువంటి వృత్తి లయించిపోయినప్పుడు కూడాను నేను అలా ఏ నేను లయించకుండా ఉన్నానా లేదా నేనెవరిప్పుడు చైతన్యమే కదా అదే కదా ఆత్మ అది ఎప్పుడూ ఉంది కదా ఇంతకుముందు మనం చూసినప్పుడు ఆత్మ ఉంది అని అన్నామే అది సత్తు కదా కాదా విగ్రహేంద్రియ ప్రాణదీతమహ నాహం ఏక సత్ అది సత్తు కదా ఎట్లా తెలిసింది సత్ అని చైతన్యం ఉండబట్టే కదా ఆ ఉండేటువంటి చిత్తు చైతన్యం ఏదైతే ఉందా అదే చిత్తు కదా కాబట్టి సత్తుని తెలుసుకోవడానికి చిత్తు వేరుగా ఉందా ఇస్ క్వశ్చన్ సత్తు వచ్చింది ఎగ్జిస్టెన్స్ అయినా సత్తుని తెలుసుకునే చిత్తుందా ఊరికే చెప్తా యాక్సెప్ట్ చేయండి ఉంది స్వామీజీ అన్నాడు అనుకో సత్తుని తెలుసుకునే చిత్తు ఉంది అని అంటే అప్పుడు సత్తు సత్తు కాదు ఏమద్ది ఎగ్జాక్ట్లీ జడమైపోద్ది ఎడం తత్ అసత్ ఇప్పుడు సత్తుకు వచ్చేసాం కదా మళ్ళీ అసత్కెందుకు పోతావు సత్తు ఉంది కాబట్టి సత్తుని తెలుసుకోవడానికి ఇంకొక సత్తు వచ్చింది అనుకోండి ఇన్ఫినెట్ అగ్రెస్ అప్పుడు ఏమైపోతుంది ఇది జడమైపోద్ది కొత్తగా వచ్చింది సత్త అవుతుంది ఇది జడమవుతుంది మళ్ళీ అదే ప్రశ్న పడుతుంది దాన్ని తెలుసుకునేది ఎవరని మళ్ళీ ఇంకొకటి వచ్చింది అనుకోండి ఇది జడమవుతుంది సత్తు అవుతుంది కాబట్టి సత్తయా హిచిత్ సెకండ్ లైన్ సత్తే చిత్తు సార్ కాబట్టి ఏదైతే సద్రూపంగా ఉందో ఇదే చిద్రూపంగా కూడా ఉంది కదా కాబట్టి చైతన్యం ఏదైతే ఉందో అది సద్రూపమైనటువంటి ఆత్మ కన్నా వేరుగా ఉందా సదాత్మ సద్రూపము చిదాత్మ చిద్రూపము ఆత్మే సత్ ఆత్మే చిత్ ఇప్పుడు అహం అస్మి అన్నాను అనుకోండి అదేంటది నేనున్నాను అదేంటది చెప్పండి అహం అస్మి నేనున్నాను సత్ ఉండడం అనేది ఎగ్జిస్టెన్స్ సత్ నేను ఎప్పుడు ఉన్నాను ఇది ఎవరికి తెలుసు నేనున్నానని ఇప్పుడు మంచి చీకట్లో కూడా నేనున్నాను కదా నేను ఉన్నానని నాకు తెలుసా తెలీదా ఎందుకో తెలుసా ఇప్పుడు స్వామీజీ సడన్గా నై నైట్ ఉపన్యాసం జరుగుతుంది రాత్రులు లైట్ ఆగిపోయింది అనుకోండి ఎవరికి కనపడడం లేదు స్వామీజీ మీరు ఉన్నారా అని అడిగితే ఉండు నాయన చెప్తాను అని టార్చ్ లైట్ వేసుకో చెప్తానా ఉన్నాను ఆయన అంటానా ఎందుకని నేను ఉన్నాను నేనున్నట్లుగా నాకు తెలుసు నేను ఉండడం అనేది సత్ నేను నాకు తెలియడం అనేది చిత్ సత్ హి చిత్ ఆ సద్రూపం ఏదైతే ఉందో అది చిద్రూపం కూడా ఉంది తమాషా చూడండి జగత అస్తి ప్రపంచం ఉంది చూడండి తమాషా ఎన్ని వాళ్ళు లోతుపోతే లాజిక్లో పెద్ద డిస్కషన్ శాస్త్రంలో ప్రపంచం ఉంది ఇప్పుడు మన దగ్గర ఏముందో తెలుసా ఏముంది చెప్పండి ప్రపంచం ఉంది ఏముంది ప్రపంచం ఉంది ప్రపంచం ఉంది నాయన ఇంకా బాగా పని పో పుస్తకం ఉంది ఏముంది ఇప్పుడు మన దగ్గర పుస్తకం ఉంది ప్రపంచం ఉంది డ నిద్రలోకి నువ్వు పోయినప్పుడు ప్రపంచం లేదు ఏముంది అదే బూంది ఉంది అనేది ఉంది అది సదేవా సత్. అది ఉన్నట్టే తెలుస్తుందా లేదా తెలుస్తుంది దానికే నాకే కాబట్టి సత్తయా హిచిత్ సత్తు ఏదైతే ఉందో అదే చిత్తు ఇప్పుడు క్వశ్చన్ కోహం అహం కహ నేను ఎవరు చెప్పండి ఇప్పుడు ఆ పోయినవన్నీ జడాలు నేనా పోయినవన్నీ అసత్తులు నేనా మిగిలి ఉండేటువంటి సత్తు నేనా మిగిలి ఉండే సత్తు నేను కదా ఆ సత్తు చిత్ కన్నా వేరుగా ఉంది సత్తయాహి చిత్ కదా సత్తే చిత్ చిత్తయాహ్యహం ఆ చిత్తే నేను కాబట్టి నేను ఎవరో తెలుసా ఇప్పుడు సచిదాత్మ సదాత్మ చిత్మ సచిదాత్మ ఇంకేం కాబట్టి ఇలా ఎంక్వైరీ చేసుకుంటూ వస్తే విగ్రహేంద్రియ ప్రాణధీతమహ నాహం ఎందుకని కి తడం అసత్ నేనట్లా కాదు ఏక అహం ఏక సత్ సత్తాహి చిత్ చిత్తుయాహ్యహం కాబట్టి సత్యదాత్మ స్వరూపం నేనే నేనే నాకన్నా అన్యంగా రెండవది లేదు ఇప్పుడు ఎవరు స్వామీజీ నేను ఆత్మ క్లియర్ ఇది నేను లాస్ట్ వీక్ వేసే మీకు చాలా క్లియర్గా చెప్పారు స్వామీజీ చాలా బాగా మాకు అర్థమైపోయింది ఇంక మర్చిపోవడం ఒకటే మిగిలి ఉండేది కానీ కానీ ఒక్కటి చెప్పండి నేను సరే ఆత్మని తెలిసిపోయింది స్వామిజీ పరమాత్మ ఏంటి జీవుడు నైనా క్లియర్ జీవుడు అని ఏదైతే అంటున్నామో అది అహం వృత్తి దాని స్వరూపం ఏమిటని తెలుసుకునేటప్పటికీ ఇక్కడకు వచ్చేసాము ఏకసత్ ఇదే సచిదాత్మ సరేనా ఈ జీవుడే దేవుడు ఇది ఆత్మ పోని జీవాత్మే పరమాత్మ కదా ఇప్పుడు మనమేమనుకుంటున్నాము మరి ఏంటి స్వామిజీ ప్రపంచం సృష్టించినవాడు భగవంతుడు ఆయన ఏనా అని ఇంత అనుకుంటున్నాం కదా అందుకని కదా దేవాలయాలు చుట్టూ తిరిగేది ఇప్పుడు నేనే పరమేశ్వరుడు తెలిసిపోతా ఉంది మళ్ళీ దేవాలయాలకు ఎందుకు పోవాలి కాబట్టి చైతన్యం నేనేనా నాకు అర్థమైపోతుంది మరి ఈశ్వరుడేమిటి అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి నువ్వు చూసేది ఏది ఈశ్వరుడు కాదు అంతేనా ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావా ఈశ్వరుడు అంటే ఏంటని నీకు తెలియదని అంతేనా నీకు తెలియకపోతేనే కదా నన్ను అడిగేది లేకపోతే నన్ను నేను ప్రశ్నిస్తున్నావా అంటే నీకు నీకేదైతే తెలుసా ఈశ్వరుడు కాదు చెప్పుకుంటావా హ ఈశ్వరుడు ఏమిటి స్వామిజీ అంటే ఏంటి దాని అర్థం నీకు ఏదైతే తెలుసో అది ఈశ్వరుడు కాదనుకోవడమే కదా అదే కనుక ఈశ్వరుడు కాకపోతే ఇంకా ఈశ్వరుని తెలుసుకొని కూడా ఉపయోగం లేదు నీకు ఏది తెలిసినది ఈశ్వరుడే పాయింట్ నీకు తెలియనప్పుడు ఈశ్వరుడు పక్కనున్న తెలియదు కదా ఏ నేనేనా ఈశ్వరుడు తమస్ పడుతుంది అంటే నేనే ఈశ్వరుడు నీకు ఎదురుగా ఉన్నానా లేదా ఇది తలన్న ఊపండేమే నీకు ఎదురుగా నేను లేదా నేను ఈశ్వరుని కాదని నువ్వు అంటున్నావు కదా అంటే నీకు ఏ ఉండాలి ఈశ్వరుడు అనే ఉద్దేశం పించము ఫ్రూట్ పీతాంబరము ఇవన్నీ ధరించి నీ పక్కన ఉండాల అంతేనా అప్పుడు నీకు ఈశ్వరుడు అవుతాడు ఆయన కానీ ఈయన ఇంకోటి ఈశ్వరుడు కాదు ఎందుకు ఆయనకి జటాజుటము ఇవన్నీ కావాలి కదా త్రిశూలము అవన్నీ పెట్టుకుని రావాలి ఇప్పుడు ఏంటి నువ్వు చేసేది ఈశ్వరుడు అంటే ఏంటి ఈశ్వరుడు అంటే నీకు తెలియనప్పుడు ఈశ్వరుడు నీ పక్కనే నిలబడబడ్డా కూడా నీకు అర్థం కాలేదు యాక్సెప్ట్గా అందుకని కొందరు మహాత్మ జీవితాల్లో చెప్తూ ఉంటారు మా ఇంటికి వచ్చాడండి మా ఇంటికి వచ్చి నాకు నాయన నీకు రేపు బాగుంటుంది అన్నాడు అట్ పెట్ట మూట ఆ మూట తీస్తే దాంట్లో నాకు కావాల్సిన డబ్బు దొరికింది సరేనా నా జీవితం అంతా కూడా బయటపడిబడిపోయింది ఎవరంటే సాక్షాత్ భగవంతుడేను నేను బయట చూశాను చూసినప్పుడు లేడు ఇటువంటి మాటలు మీరు ఇదంతా ఏంది అంటే భగవంతుడు ఉండినా కూడా నువ్వు గుర్తించలేకపోయావని ఇంకా తర్వాత ఏడుస్తాడు నువ్వు కూడా నేను గుర్తుపట్టలేకపోయానని కాబట్టి నీవేదో తెలిసిపోయింది నీకు నువ్వెవరు ఆత్మ ఇంకేం కావాలి నీకు పరమాత్మ అంతే కదా ఆత్మ పరమాత్మ ేషీభిరా షశీవయో వేషది సత్స్వత వస్తు కే సత్స్వత వస్తు కేవలం కర్తురాే ప్రప్యే ఫలం కర్మకిం పర కర్మ తడం ఈ సీవో వేషదీభి ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏంటంటే వేషములోనే కాస్ట్యూమ్స్ సరేనా వేషంలోనే తేడ సత్స్వభావత ఏక సత్వం లాగి మనం చూసింది సత్స్వభావత ఆ సద్రూప చైతన్యం స్టాండ్ పాయింట్లో కనుక చూస్తే వస్తువు కేవలం ఉన్నది ఒకటే కానీ రెండు కానీ కాదు దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం సరేనా అదైన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ఈశ్వరుడు వేరు నేను వేరు నేను ఇంకేళ నీకు ఎవడు కనపడ్డా వాడు ఈశ్వరుడే ఎవరు కనపడ్డా వాడు ఈశ్వరుడే వాడిలో దోషాలు ఉండొచ్చు అది వాడి ఉపాధికి సంబంధించిన విషయం నీకు అనవసరం ఏది గోచరించినా అది భగవత్ స్వరూపంగా తెలుస్తుంది వెరీ బ్యూటిఫుల్ శ్లోకా నెక్స్ట్ వీక్ ఓ పూర్ణమదూర్ణముద్య పూర్ణశమాద పూర్ణమే వాసిషతే ja